పరిశుధర పరిశుద్ర పరిశుద్ర ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియాపర్ల తండ్రి జీ నామానికి ఎంతో వందనాలు తుల స్తోత్రాలు ప్రభా ఎదుగున్నాయన ఈ హృదయకాల సమయంలో ప్రభా చిన్న మందగా చేరి అయ్యా మమ్మల్ని నేర్పరచుకున్నావు నీకు వందనాలు ప్రభా ఈ రోజు మాతో మీరు మాట్లాడండి అయ్యా వాక్యం ద్వారా మా జీవితాలను సరిచేయండి తండ్రి ప్రభా మరి అనుభవపూర్వకంగా ప్రభా అనేక విషయాలను తెలుసుకొని నేర్చుకొని వాటిని ప్రభా అనేకులకి ప్రకటించడానికి అయ్యా నీ నామము హిమార్థమయ్యి ప్రభా మేము జీవించడానికి అటు కృపను మా పైన ఉంచమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఈ పరిచర్లను ఆశీర్వదించండి ప్రభా ఈ ప్రార్థన అంతటిలో మీరు ప్రతి అంశంపై ప్రభా మీ ప్రభా ఆశీర్వించండి ప్రతి అంశం పైన ప్రభా విజయాన్ని గురించండి మా ప్రార్థనలు వినండి తండ్రి ఆలకించేవా విజయాన్ని ధరించమని ప్రార్థనలో మీరుండమని వాక్యంలోను పాటల్లోనూ ప్రార్థనలోను ఉండి నడిపించి కేవలం మీరు మహిమ పొందుతున్నారు ప్రభా ఆ విధంగా ప్రభా య్య మరి ఈ కార్యక్రమాన్ని తీర్చేదిద్దమని ప్రార్థనలో మీరు మన చేసే నాములు అడిగి ప్రార్థించుకుంటూ కొంచున్నా తట్వి ఆమె కృపా మయుడో ఏడో నన్ను ప్రతీకించినేమూపీ వెసారి తిరి నీవి వెళ్తీ నాకై ప్రాణము నీచితి నాకై ప్రాణము నీచితి నాకై ప్రాణము నీచితి నాకై ప్రాణము నీచితి ఎంత కృపా మూడవ ప్రేమ చూపి నన్ను ప్రతీకించి నావయ్యాను ప్రతీకించి నావయ్యా బండ లాంటిది నాదు ముండి హృదయం హిండి పోయినా నాదు పాప జీవితం బండ లాంటిది నాదు ముండి హృదయం హిండి నాదు పాప జీవితం మార్చి నిగ మా చిత్తైనతహృదయం జీ నవు మితనైనదయం ఇచ్చిన ఉత్తనైనా కృతహృదయం ఎంత కృపా మేషయ ప్రేమ చూపి నన్ను ప్రతీకించినవయ్యాన్ను ప్రతీకించి నేను కృంగియుండగా ఆదరించెను నీ వాక్యము నన్ను వ్యాధి బాధలందు నేను కృంగియుండగా ఆదరించెను నీ వాక్యము నన్ను స్వతరచెను మీ హస్తమునను స్వత పరిచేను మీ హస్తమునను ప్రేమతో పిలచిన నాదుడవు ప్రేమతో పిలచిన నాదుడవు ప్రేమతో పిలచిన నాదుడవు ప్రేమతో పిలచిన నాదుడవో ఎంత కృపామయూడవు ఏతయ్యా ప్రేమ చూపి నన్ను ప్రతీకించినవయ్యా ప్రేమ చూపి నన్ను ప్రతీకించినవయ్యా కన్నా తల్లిదండ్రి నన్ను మరచినను ఈ లోకము నన్ను వెళ్ళి వేసిన కన్న తల్లిదండ్రి నన్ను మరచినను ఈ లోకము నన్ను వెళ్ళి వేసినా మరువలేదు మీరు maru valedu nanu viduvaledu priimato pilachina nadudavu priimato pilachina nadudavu priimato pilachina nadudavu priimato pilachina nadudavu pila senka krutha mayura yeshya శక్తి సంపూర్ణ బహున సమస్య ప్రభావా మీకు అభిషేకాల కనుగ్రీ నడి ఆమె పరిషత్ అమ్మ పత్రిక పదమూడవ అధ్యాయం పదకొండవచ్చే పదమూడో అధ్యాయం పదకొండవచ్చేసే మరియు మీరు కాలమెరిగి నిద్ర మేలు కొన్ని వేల పైనదని తెలుసుకొని అలాగే చేయదు మనము విశ్వాసము విశ్వాసులమైనప్పటికీ ఇప్పుడు రక్షణ మనకు మరి సమీపంగా ఉన్నది రాత్రి చాలా గడిచి సమీపంలో ఉన్నది కనుక మనము అంధకారీలను విసర్జించి మనం సంబంధమైన యుద్ధంలో తరించుకున్నాము అలా అయితే పౌరు అంటే ఇది ఒక విధంగా మనం అర్థం చేసుకున్నప్పుడు ఆయన రాకూడదు ఏ రీతిగా సిద్ధపడాలా ఆయన ఏ రీతిగా ఈ లోకంలో రాబోతున్న త్వరలో ఆయన ఏ రీతిగా ఉంటుంది ఆయన పూజ అనేది అన్ని సంబంధ విషయాలు బైద్య వాక్యం ద్వారా ప్రదస్ ద్వారా దోడు బయట కానీ ఇక్కడ మనం చూసినప్పుడు ఈ సంఘానికి పౌలు చెప్తున్నాడు మీరు కాలం ఎరిగి అన్నప్పుడు అంటే ఏ కాలంలో మనం ఉంటున్నాం ఏమి రాత్రి దినాల్లో మనం ఉంటున్నాం తర్వాత ఈ రెండు వేల జీతం చెప్పకుండా వాక్యం అంటే ఆనాడు పౌను చెప్పడు వాళ్ళకి వీరు ఏ కాలం ఉంటున్నారు అప్పటికి దేవుడు రాత్రి దగ్గర ఉందని స్పష్టంలో చూస్తున్నప్పుడు వాళ్ళకి దేవుడు అరీతిగా హెచ్చరిస్తున్నప్పుడు మనకి శిక్షణ మీరు కాలం ఎరిగి నిద్ర వేలుకునే వేళ తెలుసుకొని నిద్ర కాల ఒకటి కాలము తెరిచుకోవాలా తర్వాత నిద్ర అంటే ఇవన్నీ దేవుని రాత్రికి సమీపించాలంటే ఒక విశ్వాస కలిపి జీవితం దేవుని బిడలు ఏ రీతిగా జీవించాలా ఏ రీతిగా ఆయన కొరకు మనం సాక్షిగా ఉండాలా ఆ రక్షణ అయ్యింది ఆయన ఏం సమీపం లేదు అన్నప్పుడు దేవుడు ఎన్నో విషయాలు మనం చూపించాం పాఠ్యం దేవుని రాకడ దినాలుగా మనం ఉంటున్నాం కాబట్టి ఎప్పటి విషయా అంతా విధావిధిగా మనం చూస్తా ఉన్నాం తనకి మనం వేసుకోవాలా కాబట్టి అందరూ ఏ దినాలు ఉంటున్నాం అంత దినాల్లో ఆయన రాకడ దినాలు ఉంటున్నాం అనే సంగతి మర్చిపోతే ఎప్పుడో రెండు వేల సంవత్సరాలు చూపిస్తాడు అని చెప్పిన ఇంకా ఇంట్లోకి రాలేదు అని అందరూ ఆనాటి కాలంలో ఆటల కాలంలో కృషి మెస్ అంత కైంపు ఎదురు చూసి చివరితో అందరూ బట్టి సో ఏమస్తుంది అని వాళ్ళు యథావిధి జీవించారు మనం చూసిన అదే గానే ఈ చివరి కాలంలో కూడా ఇంత యథావిధిగా జీవిస్తూ మతపరంగా ఆచారబద్ధంగా జీవిస్తున్నట్టు మనం చూస్తాను కానీ ఆయన రాజుకు సంబంధించిన ప్రవచనాలు ఆయన రాజుకు సంబంధించిన సూచనలు అవన్నీ దేవుని బిడలు ఎప్పుడో మర్చిపోయినారు కాబట్టి ఇలా అరీతిలో అందరూ మర్చిపోయారు కాబట్టి పౌల అరీతిగా హెచ్చరిస్తున్నాడు కాబట్టి ఒక విశ్వాస కల్పన దేవుని బిడలు దేవుని సేవకులైన మన అందరి జీవితంలో అవన్నీ తెలుసుకోవాలా ఎందుకు తెలుసుకో మనం తెలుసుకొని ఇతరులకు అని చూపించాలా కాబట్టి ఈ రోజు అంత ఆచారబద్ధంగా దేవుడిని సమృద్ధి ఆశ్రయించడం వాక్యం చెప్పుకొని వెళ్ళిపోతున్నారు కానీ ఆయన రాత్రికి సంబంధించిన శిక్షణ గుర్తించలేదు కాబట్టి ఆయన తిరిగి వచ్చినప్పుడు ఏ రీతిగా ఆయన మన గుర్తించగలడు ఆయనకు వెలుగులాగా మనం లేకపోతే మన చీకట్లోనే ముఖించినప్పుడు ఆ చీకట్లోనే పోతే ఎవరు కనిపించారు చీకట్లో ఏముండో కాబట్టి ఆయన వెలుగులో ఆయన గుర్తించగలడు అప్పుడే ఆయన మొత్తం వాటి ఏదైనా ఏదైనా చూసినప్పుడు బూతలు వచ్చి ఈ పరికందరినీ ఆయన బిడైన ప్రోగ్గు చేసుకుని వాసిమూడు కాబట్టి ఆయన రాకడానికి సంబంధించిన ఇవన్నీ తెలుసుకున్నప్పుడు మనకి ఎంతగానో భయం సిద్ధంగా ఉంటుంది ఎందుకంటే ఇవన్నీ తెలుసుకోకుండా మనం ఒకవేళ యధావిధిగా జీవిస్తే మనకి మన ఆ టైం కి వాసిడే పాక్క చెప్తున్నారు మనం వింటున్నాం వెళ్ళిపోతున్నాం అంతేగాని మన చీటలో తయారు చేసి ఇవన్నీ మనం చూడాలా ఇటు గ్రహించాలా ఇటు గ్రహించకపోతే మనం ఆయన రాకట్లో మనం ఉండలేం ఆయన తిరిగి వచ్చినప్పుడు ఆయన మనం చూడలేము అనే ముఖానికి మనం చూడలేం ఉంటారు ఎందుకంటే వాళ్ళు తెలుసుకున్న ఆ దర్యా ఆ సమయము ఆ సూచనలు వాళ్ళు తెలుసుకోలేదు ఏదో చూసిన కోసం ఉన్నారు ఏదేదో చెప్తా ఉన్నారు కానీ అసలైన సూచనలు ఆ శాస్త్ర పరిచయం ప్రభు చెప్తా ఉన్నారు ఆకాంక్ష ఎర్రగా ఉంది వర్షం పడుతుంది ఒబ్బుగా ఉంది వర్ష సూచన ఈ లో ఈ యొక్క సంబంధం తీర్చాలి కానీ ఆయన ఆత్మ సంబంధం తీర్చింది కాబట్టి ఆ సూచనల కోసం ప్రాయపడినప్పుడే మనం ఆ నిగ్రహ్మ నిద్రం మేల్కొని ఉన్నామా లేకుంటే వేలైనా తెలుసుకున్నామా లేకుంటే కాలంలో ఆ ఈ లోపమైన జీతంలో మనం కొట్టుకోని పోతున్నామా అనేది మన ప్రత్యొక్క విశ్వాసాన్ని తమ మనం పరిశీలించుకొని మనం అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు కాలం ఎదుగుతున్నప్పుడు ఆయన ఖచ్చితంగా మనం ఆయన రాసాలో ఉంటున్నాం కానీ చాలా మంది తెలియజేసారు ఏదో కానీ ఆయన రాజకీయ ప్రతి సూచనలో ఎవరు నెరవేరుతుంది ప్రతి ప్రవర్తన నెరవేర్చుకునే ఉండదు కానీ రైతుల చూడాలి ఇక్కడకున్న తార్గం చేసుకుని వాకింగ్ చేసుకుని వెళ్ళిపోతూ ఉంటారు మీటింగ్ లోని ఇవన్నీ సంపూర్ణంగా అటెండ్ చేసుకొని గ్రహించి ప్రస్తుతం మన గట్టిలోనే వీటిని పరిశీలించుకొని మన జీవితాలు సరి చేసుకొని ఇతర జీవితంలో మనం తీసుకొని పోవాలా అనే కష్టమో దేవుడు ఎందుకంటే అవన్నీ ఎంతో ఆయన రాక సంబంధించిన విధానాలు కాబట్టి దేవుని బిడ్డలు ఏమి జీవించాలా మనం మేల్కోవాలా కాబట్టి ఈ కాలం అంటే రాత్రి తినాలంటే నోవా కాలం ఎట్లా ఉంటుందో రాత్రి అట్లనే ఉంటాయో అన్ని జ్ఞాపం చేసింది కాబట్టి అది ఆదిక్యం ఇలా జరుగుతూ ఉండదు అయితే నిద్ర నెలకొని వేళ తెలుసుకుని అలాగే చేయదు మనం విశ్వాస విశ్వాసమైనప్పటికంటే ఇప్పుడు అంటే మనం విశ్వాస విశ్వాసం ఖచ్చితంగా మన ప్రభుత్వం తన సంస్థ రక్షకుడుగా నా ప్రభుత్వం ఆయన రక్షకుడు నా కోసం నా పాపకు దీతం కోసం ఆయన మరణించు నా పాప నుంచి ఎన్నికలిగించింది అని అప్పటి నుండి ఇప్పటి వరకు అంటే ఈ రోజు వరకు ఈ రోజు వరకు అప్పటి నుంచి ఈ రోజు వరకు రాత్రి గడిచి పగల సమీపంగా ఉన్నది కనుక చూడండి మన విశ్వాసమైనప్పటి నుండి కంటే ఇప్పుడు రక్షణ మరియు మనకు ఉన్నది అంటే రక్షణ అనేది సమీపంగా ఉన్నప్పుడు రక్షణ అలవాడ పొందడం మన విశ్వాసంలో జీవిస్తున్నాం కదా అది అక్కడేం చెప్తున్నాడు ఇక్కడ రక్షణ మరీ మరీ సన్నిహితం అన్నాడు రక్షణ మనకు మరీ సమీపంలో ఉన్నది అంటే రక్షణ ఆల్రెడీ రక్షణ మనం పొందడం కదా మళ్ళీ రక్షణ మనకు సమీపంగా ఏరి ఏరిట్టు మనం అర్థం చేసుకోండి అంటే రక్షణ పొందుకున్న వాళ్ళతో మళ్ళీ రక్షణ పొందుకోవాల్సిన అవసరం ఉందన్నప్పుడు వాళ్ళు ఈ లోకంలో ఇంకా మేల్కోలేదు ఏమైంది అంటే కష్టంగా మనం కష్టం మనం నేర్చుకుంటూ అబద్ధ పోతున్న ఇద్దరు పోతున్నారు మత్స్య ఉంటున్నారు కాబట్టి ఆ చూసే వాళ్ళకి అర్థం కావు అంటే కష్టపడి మత్స్యపత్రులు మర్చిపోయినప్పుడు జీవన వార్త మొదలైనప్పుడు మర్చిపోయినప్పుడు మనం మట్టులో గడిపోతూ ఉంటుంది కాబట్టి అట్లా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ కాలంలో ఈ ఇప్పుడు మనకు రెండు రక్షణ సమీపంలో మీరు ఈ రక్షణ మీరు జ్ఞాపకం చేసుకోండి మీ రక్షణ ఏ రీతి మీరు కొనసాగించుకోండి ఎందుకంటే అనేకులు రక్షణను పోగొట్టుకుంటారు వాక్యం కాబట్టి అనేకులు ఆ రీతిగా విలుస్తున్నారు మనుషులు నిద్రపోతుందంటే మతపరంగా ఆచారబద్ధంగా ఆత్మను వాళ్ళు పోయి వాళ్ళు ఇంకా ఇద్దరు మట్లుగానే ఉన్నారు అంటే ఎక్కడైతే దేవుడు చక్క నుంచి తొలగిపోతారో దేవుడు వాత్య నుంచి వదిలిపోతారో ఖచ్చితంగా వాళ్ళు దృష్టిని వాళ్ళు వచ్చి ఉంటారు కాబట్టి ఇవన్నీ మనం తెలుసుకోవాలి ఎందుకంటే మనం ఏం తెలుసుకోపోతే అంటే ఆయన రాత్రి సంబంధించిన సూచనలు ఏం చేయారో తెలుసుకోతే ప్రత్యేక సంఘం తెలుసుకొని విశ్వాసాల జీవితాలను వాటి వాళ్ళు ప్రకటించినప్పుడు వాళ్ళు అవన్నీ తెలుసుకొని ప్రభుత్వానికి వాళ్ళు వస్తారు కాబట్టి వాళ్ళ కానీ ఏమన్నక్కడ మన విశ్వాసం అయినప్పటికీ కనుక ఇప్పుడు అంటే అప్పుడున్న ఇప్పుడు రక్షణ మరీ మనకు సమీపంగా ఉంది అంటే ఈ క్షణంలో రక్షణ సమీపంగా ఉందంటే ఇప్పుడైనా ఆయన రక్షణ అంటే మనకు రక్షకు అంటే మన పవ్వే కాబట్టి ఆయన సమీపంలో ఉన్నాడు మీ జీతాలు మార్చుకోండి సంపూర్ణంగా ఆయన కొన్ని మీరు జీవించాలా మీరు వేలుకోవాలా ఈ రోజు అంతా మొట్టలాగుండి కాబట్టి వేలుకోవాలా ఆత్మీయ జీవితంలో మనం వేలుకోవాలా కాబట్టి ఆత్మలో మెలుపుడి ఉండాలా ఎల్లతో మెలుపుదలిగి ప్రాధీక్ష అన్నాడు కాబట్టి మనం ఆత్మలో మెలుపు అంటే దేవుని వాక్యం మనం ఉంటామో మనం వెలుపు ఖంలో ఉన్నప్పుడు మనం వెలుపుదలైతే ఉంటాం అబద్ధంలో పడి అబద్ధ బోధలు లోకానికి జీవిస్తూ ఉంటే మనం మత్తులుగా తయారవుతూ ఉంటాం కాబట్టి రక్షణ అనేది మనకు చాలా సన్నిపుగా ఉంది ఎందుకంటే ఎంతో మంది ఆ రక్షణ కలిగిపోయిన వాళ్ళు ఉన్నారు కాబట్టి ఎందుకు దేవుడు పౌరుల పౌరు దేవుడు హెచ్చరిస్తున్నప్పుడు మన మన మన రక్షణ మనం కొనసాగించి అనేక రీతిలో కాబట్టి దేవుడు ఈ వాక్యం మనకు చూపిస్తున్నాడు కాబట్టి మన రక్షణ మరీ సన్నిపునదని మనము అనుకున్నది రాత్రి గడిచి చాలా గడిచి పగల సందీప రాత్రి గడిచి ఖచ్చితంగా పగులు ఉదయించాలా కాబట్టి ఎప్పుడు చీకటి ఉండదు ఖచ్చితంగా మళ్ళీ వెలుగుదోడు ఉంటది చిన్నప్పుడు ఆ చీకటి అంటే పాప జీవితం నుంచి ఆ రక్షణ సందీపం కాబట్టి చివరి గడిచిన మరొకసారి జోడే అవకాశం ఆయన కృపరిస్తుంది కాబట్టి ఆ రక్షణ మళ్ళా మనం పట్టుకొని దాన్ని కొనసాగించుకోవాలా చీకట్లో ఎప్పుడు చీకటి వెలుగులోకి రావాలని ప్రయత్న పడాలా కాబట్టి ఈ రోజు అంతా చీకటనే కాబట్టి ఆ వెలుగు దగ్గర పరిగెత్తాలా కాబట్టి చీకట్లో ఉన్నవాడు మనకు చీకట్లో ఉన్నప్పుడు మనకి ఎక్కడో ఒక జీవనం కూడా వెలుగు గొప్పించినప్పుడు ఆ వ్యక్తి ఏమనుకుంటాడు ఈ చీకట్లో ఎంతకాలంలో ఉండాలా సో తిరిగా ఆ వెలుగు దగ్గరకు పోవాలంటే ఈ చీకటి మనకు ఏం పనిచేసి ఏం అర్థం చెప్పి ఇప్పుడు ఎక్కడో వాళ్ళు తినేది కాబట్టి ఆ వెలుగు దగ్గరకు పరిగెత్తడానికి ప్రయత్నపడుతుంటారు కాబట్టి ఈ రోజు జీవితం ఆ రీతిలో ఉన్నది మనుషులు చీకట్లో ఉన్నాడు కానీ వెలుగులు పొందుకోలేని శక్తిలో ఉన్నారు మనుషులు కాబట్టి ఆ వెలుగు మనం అన్నిటిని తీసుకుని రావాలా కాబట్టి ఆ రసా మనం చాలా ఉంటుంది చివరి కాలంలో రక్షణ మనం కొనసాగించుకోవాలా అంతవరకు తగ్గించిన వాడిని రక్షించుకోవడానికి చెప్పిన వాక్యం కాబట్టి మన రక్షణ కుండలు సరిపోతే దాని చివరి వరకు ఆయన తిరిగి ఈ లోకంలో వచ్చేంత వరకు అది తమ్ముకొని పట్టుకొని మనం పోగొట్టుకోకుండా జీవించాలా అని అనే విషయంలో ఈ వాక్యాన్ని జ్ఞాపం చేస్తుంది ఒకటి ఆయన సంబంధించిన సూచన జ్ఞాపం చేసుకుని తర్వాత మనం వేడుకోవాలా మనకి రక్షణ మరీ సమీపంలో ఉంది మనం జాగ్రత్తగా కాపాడుకోవాలా ఈ యొక్క ఎంతమంది ఉన్నారు కాబట్టి మనం వాళ్ళందరూ ప్రభుత్వం నడిపించాలా అనే విషయము చూపిస్తుంది కాబట్టి రాత్రి చాలా గడిచి పగలు సన్నిక ఉన్నది కనుక మనము అంధకారక్రియను విసర్జించి అంధకారక్రియ చీకట క్రియలు చీకట క్రియలు విసర్జించి తేజస్ సంబంధమైన తేజస్ కు సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకుందాము కాబట్టి మనం ఏం చేయాలా తేజస్సు అన్నప్పుడు దేవుడికి వెలుగు ఎలుగు తేజస్ కు సంబంధమైన యుద్ధ ఉపకరణములు యుద్ధోపకరణములు అంటే రక్షణ క్రీడ ఉపక్రీడన పత్రిక అని చూస్తాం ఆరోగ్యంలో ఈ రీతి అవి ధరించుకోవాలంటే కాబట్టి అవి ధరించుకుంటే వెలుగు ధరించుకోవాలా యుద్ధోపకరణంలో ధరించుకొని ధరించుకుందము ఎందుకంటే యుద్ధం ఉంది ఖచ్చితంగా చీకటి శక్తులతో మనకు యుద్ధం ఉంది కాబట్టి మనుషులందరూ ఆ చీకట్లో పడినరు సైతం పండకాలలో మనుషులు పడి కాబట్టి శత్రు ధరని సాధన చేసుకోవాలంటే మనం ఈ ఆ యొక్క ఉన్న వాళ్ళందరినీ ఆయన విలుగులోకి తీసుకుని రావాలంటే శత్రువును ధరించేయాల ఇది ఎంతో కష్టకరంగా ఉండేది కానీ మన ప్రభు నడిపించడం మన ప్రభు ఆయన శక్తి ఆయన బలము ఆయన సంపూర్ణత మనకు ఉంది కాబట్టి ఖచ్చితంగా మనం ఆ రీతిలో మనం ఉన్నప్పుడు అనేక ఆయన విడుగుదల మనం నడిపించగలం అలలిగా ఎందుకంటే మరి విశేషంగా అల్లరితో కూడిన ఆటపాటలైన మత్తులైన స్టార్ట్ అయ్యో సామాజిక విలాసమైన కోకిరి శలైన లేకపోయో కలహమైన మస్తరములను లేక ప్రగతి నడుచుకున్నట్టు మర్యాదగా నడుచుకున్నాము కాబట్టి ఇక స్టార్ట్ అయిపోతాయి అంటే మనుషులు ఈ యొక్క ఈ రీతిలో జీవిస్తారు అల్లరితో కూడిన ఆటపాటలతో విడిగా మనుషులు జీవిస్తున్నారు అరింటిలో జీవించినప్పుడు వాళ్ళు ఏ రీట్గా ఆయన కొడుకు నేర్చుకోగలరు ఏ రీతిగా ఆయన కొరకు ఇక కాలం ఇంకా సూచర్లు వాళ్ళు గ్రహించగలరు కాబట్టి మేము మన విషయం చూపిస్తాం కాబట్టి మనం ఇంకెలా వాళ్ళకి మనం అన్నింటిని చూపించాలా అనే విషయం అక్కడ ప్రభుత్వ జాగ్రత్తలు చేస్తున్నాడు కాబట్టి ముందు అక్కడ పగటినందు పగటి నందు నడుచుకున్నట్టు మర్యాదగా నడుచుకున్నాము అంటే పగటి ఏంటంటే ఎల్లుగున్నప్పుడే మనం నడవాలి అందుకే ప్రభుత్వం చీకటి రాబోయే త్వరగా మనం ఎల్లుగు ఉండగానే మన దగ్గరికి వెళ్ళిపోవాలి ఎందుకు నేను ఏం తప్పగలం ప్రభుత్వం చేస్తాడు ఇంటికి పోవడం వార్తలు ఉంట పదకొండ అంటే మనం ఆయన వెలుగు ఉంది ఈ వెలుగు ఉన్నప్పుడు ఈ వెలుగును ధరించుకుని వెలుగును చూపించాలి అంటే చీకటి కాలం అంటే కమలకాలం ఆల్రెడీ మన శమల కాలంలో ఉన్నాం మరి కటిక చీకటి మనుషులు కమ్మంతా అమలు కాబట్టి ఇప్పుడైనా సరే ఆ చీకటి నుంచి మనుషులు దక్కి రావాలా అని దేవుడు బాధ్యత భారాన్ని దేవుడు మనకు అనుగ్రహించింది కాబట్టి మెత్తుక సహోదరు ద్వారా సభ మేటు క్రీస్తును ధరించుకున్న వారి శరీరం మనం శరీర ఆలోచన చేసుకున్న కూడి అంటే ఈ ప్రాయత్నం ఉన్నప్పుడు ఎంత ఎంత భయంకరంగా ఉంటుంది కాలంలో కాబట్టి మన ప్రభు మనం దేవులా ఆయన వాక్యం మనం వదిలే పెట్టుకొని అంటే చర్యటి వల్ల ఎప్పుడు ఉంటుంది కాబట్టి అనేది ఛేదించుకొని వాటికి అవకాశం లేకుండా ప్రభు కొరత సంపూర్ణంగా మనం ఆయన రాకడకు అనే సిద్ధపరచేవారిగా మనం ఉండాలా అదే రీతిగా విషయ గ్రంథంలో ఒక వాక్యం మనం ఇక్కడ ఈ రీతిలో మన మనతో మాట ఈ వాక్యం చూసినప్పుడు విషయ గ్రంథం ఇరవై అధ్యాయంలో విషయ గ్రంథం ఇరవై ఒకటి ఈ వాక్యం మనం చూసినామంటే ఇరవై ఒకటి అధ్యాయం పదకొండవంలో ప్రభుత్వ మాట్లాడుతున్నాడు నేను నూచిన నా ధాన్యం నా కాబట్టి మన అంతా ఆయన నోచబడిన ధాన్యంగా రక్షణ పొందిన ప్రతి ఒక్కరు నోచబడిన అన్నప్పుడు దాంట్లో ఉన్న పనికిరాని అంతా కలిగించి మంచిగా నోర్చబడి ఆ యొక్క వడ్లకి ఏలికగా అదంతా దానికన్నా చెత్త అది తప్పబడినప్పుడు అది మంచిగా అది మోచబడినప్పుడు ఆ తూర్పాలు పడినప్పుడు ఆ ఒక రైతు ఆ తూడుపాలు పెట్టినప్పుడు ఆ గాలికి ఆ పొట్టు మొక్కలు ఎదురు బయటపడడం ఆ గిండి మేము తేటతోని ఆ గాలి అంటే గాలి అంటే విధంగా మన గాలి అంటే క్రమం సాధించాయి కదా అవన్నీ మీరు వెంటాడుకోండి కానీ ఆ క్షమల్లో కూడా నువ్వు నేను దేవుడి తూర్పాలు పెట్టినప్పుడు నువ్వు అంటే దేవుడు వాకి నీళ్ళు ఉంటే కళ్ళం లోపల ఆ గాలి కూడా నువ్వు నిలబడతావు ఆయన నుండి బలంగా నువ్వు నిలబడతావు కాబట్టి ఆయన వాకిము ఆయన ప్రాణాలిందరుగు నీళ్ళు లేకపోతే వాక్యం మన లేకపోతే విత్తనం మన లేకపోతే మనం కళ్ళం బయట పడేవాళ్ళం మనం కాబట్టి అందుకే ప్రభుత్వం అంటే ఆ నూచబడిన ధాన్యం అనడా అంటే దక్షిణ మందిన ఒక్కరు నూచబడిన ధాన్యం ఆత్మీయంగా మనం అర్థం చేసినప్పుడు ప్రతి ఒక్కరు ఆత్మీయం ఉంటారు కాబట్టి వాటిలో విత్తనం కూడా ఉండదు మళ్ళీ విత్తనం ఏమి బయటపడతా ఉంటాయి అవి కాల్చి బయటపడతా ఉంటాయి కాబట్టి మనం పరిశీలించుకోవాలి మన విత్తనం ఉందా కాబట్టి విత్తనం అంటే దేవుడు వాక్యాన్ని సాధిస్తూ ఉపవాదం ఉపవాదం చెప్పినప్పుడు విత్తనం దేవుడి వాక్యాన్ని సాధించింది అనిపిస్తుంది కాబట్టి ఆ విత్తనం లాగా మనం ఉన్నప్పుడే ఆ గాలికి మనం కొట్టుకొని పోకుండా పెట్టుబడి ఎటు ఉపేటం బట్టి అటు చేత మనం మూటపోకుండా ప్రతి దశలో ప్రభు చిట్ట మనం రూపాంతరం చెందాలంటే ఆయన వాక్యంలోకి మనం ఆయన స్వరూపంలోకి మనం మాట్లాబడుతూనే ఉండాలి అనే విషయం అక్కడ మనకు జాపం చేస్తున్నాడు అందుకే ప్రభు ఇక విషయం చెప్తున్నాడు నేను నూర్చబడి నేను నేను నీసిన ధాన్యం అంటే ఆయన నేర్చుకున్నాను అంటే ఒక ధాన్యం లాగా మన ఉన్నాను నేను నీసిన ధాన్యం నా ధాన్యం అని అంటే నా ధాన్యం అంటే నాకు నా బిడ్డలు నా పూర్తి ఇంద్రాయల దేవుడు సైన్యములు అది పెట్టిన నేను విడిన సంగతి నీకు తెలియజెప్పి కాబట్టి ఆయన చెప్పిన పతిదీ ఆయన తెలియజెప్పి కాబట్టి పతిదీ ఆయన బయలుపరుస్తాడు కాబట్టి ఇక్కడ మొదట వాక్యం ఏం ఆ కాలంలో కూడా మీరు ఏం చేస్తారంట ఫ్యూచర్లు మీరు చూడలేల్సి ఉన్నారంట ఎందుకు నిద్రంకున్న వేయాలని తెలిసి ఇక్కడ నిద్ర వేలుకోండి ఇక్కడ ఆయన ఫ్యూచర్లు ఆయన రాత్రికి సంబంధించిన విషయాలు మీద జ్ఞాపకం చేసుకోండి సంవత్సరాల మీద అర్థం చేసుకోండి సంవత్సరాలు మీద కాబట్టి ఇవన్నీ మా అందరికీ వాక్యాలు కాబట్టి ఆయన ధాన్యం ఆయన కలవని మేము పెట్టుకున్నారు రక్షణ ఉన్న పదకొండు బిడ్డలే కాబట్టి ఆయన విధంగా ఏ రీతిగా ఉండాలా అక్కడ జ్ఞాపకం చేస్తున్నారు కానీ ఆ రీతిలో లేరు లేదు కాబట్టి ఆ రక్షణ వాళ్ళు పోగొట్టుకున్నారు కాబట్టి ఈ చివరి కాలంలో మరి రక్షణ సమీపంలో ఉంది అని మనకు దేవుడు మనతో మాట్లాడుతారు కాబట్టి అంటే మన రక్షణ మనం కొనసాగించుకు కొనసాగించుకోవాలన్నట్టు ఎందుకంటే అన్నిటి రక్షణ పోగొట్టుకుంటారు కాబట్టి మన రక్షణ ప్రణాళికలో ఆయన నూచ దాని మనము వాళ్ళు ఆయన సంతతి నడిపించాలా ఆయన రక్షణ ప్రణాళికలు ఈ రక్షణ పోగొట్టుకోవాలి జాగ్రత్తగా ఈ తీసుకుని ఏర్పాటు నిత్యం చేసుకోవాలి ప్రతిక్షణం అనే విషయాన్ని మనం అన్నిటికీ ప్రకటించాలి అన్నిటికీ పౌరుల అది హెచ్చరించింది శుహోబా వలన నేను విరిగిన సంగతి నేను తెలియజెత్తి ఉన్నాను భూమాను దిచ్చినట్టు ఏమోపి అంటే ఒక దేశం గురించి మాట్లాడుతుంది ఇక్కడ అంటే కాబట్టి కావలి వాడ రాత్రి ఎంతైనా వేలైనది కావలి రాత్రి ఎంత వేలైనది అని ఒకడు శైరుల నుండి కేకలు వేయి వేసి నన్ను అడుగుతున్నాడు కాబట్టి కేకలు వే అన్నప్పుడు ఏసవు మను శరు మను అన్నప్పుడు ఏసవు కేకలు వేసి నన్ను అడుగుతున్నాడు కావలివాడు ఉదయం వరకు ఉదయం మగును రాత్రి విచారింప కోరిన విచారించది మరలా రండి అని అడుగుతున్నాడు అంటే మీరు విచారించండి మళ్ళా రండి అని కావలే వాళ్ళు ఇక్కడ కేకలు వేసినట్టు మనం చేస్తున్నాం కాబట్టి మన జీవితం కూడా అంతే బాతీసంలో ఉన్నప్పుడు ఆయన అరణ్యంలో కేకలు వేసి లోక యొక్క అరణ్యం కాబట్టి అరణ్యంలో మనం కేకలు వేస్తూ ఆయన రక్షణ స్థానానికి అన్నిటి రావాలని ఆయన పర్లోక రాజ్యం గురించి విషయాలు మనం ప్రకటించుకున్నారు కావలే వాళ్ళుగా ప్రభు మన సంవత్సరాల క్రితం ప్రభు మనకి జ్ఞాపకాలు అది ప్రతి మళ్లీ ఆ రిషులు అపలిస్తున్నప్పుడు కావలివాడు ఏ రీతిలో జీవించాలా అనే జీవితం మనకు అప్పగిస్తుంది కాబట్టి కావలవాడు ఇప్పుడు ప్రాకారమైన గురుడు అంటే కావలవాడు ఒక్కడే ఈ కాలంలో ఉన్న ప్రమాణం ఇవన్నీ మన ఒక కావలి వాళ్ళ పత్రిక పిల్లల ఇవన్నీ గ్రహించి మనుషులు హెచ్చరించడం కోసమే ప్రభు అక్కడ మూర్చబడిన లాగా మనం పట్టుకొత్తగా నేర్పించదు అని వాకి మన జ్ఞాపకం చేస్తుంది కాబట్టి మనము ఏ రీతిలో మన జీవితం ఏ రీతిలో ఉన్నప్పుడు మనం ఎట్లా జీవించాలా అన్నప్పుడు మనుషులు ఏ రీతిలో జీవిస్తున్నప్పుడు దేశ పత్రిక మొదటి బశలోనికి పత్రిక మొదటి మొదటి దశలోనికి పత్రిక ఐదో అధ్యాయము ఐదవ ధ్యాయము నాలుగవ వచ్చిన సహోదరులరా ఆ దినము దొంగ వల్ల నిమిలీ మీరు చీకట్లో ఉన్నవారు కారు అంటే ఆయన రాత్రికి సంబంధించిన విషయం చెప్తున్నాడు మీరు వెలుగు సంబంధంలో ప్రగతి సంబంధంలో విన్నారు కాబట్టి అందరు వెలుగు సంబంధంగా విన్నారు కాబట్టి ఆ దినము మీరు ఏ రీతిలో చీకట్లో అన్నప్పుడు మన ప్రభు రాత్రికి సంబంధించిన విషయాలు కాబట్టి చీకటి కాలం మనము ఆయన వెలుగులు దొరించుకున్నప్పుడే ఆ వెలుగు దగ్గరకు అనేకలు రావాలా అన్నప్పుడు ఆ విషయం ఆత్మీయులు మీరు వెలుగు సంబంధంలో ఉన్నారు మనం రాత్రి వారాలు తాము చీకటి వారని తాము కావున ఇతరుల వల్లే నిద్రపోత మెలుపుగా ఉండి భక్తులు కాకలు ఉండము ఇతరులు ఉన్నప్పుడు మనం అర్థం చేసుకోవాలా చూడండి ఇతరులు ఉన్నప్పుడు ఈ లోకంలో జీవించేవాళ్ళు ఒక విధంగా బైబిల్ ఇప్పుడు ఇతరులు అన్నప్పుడు అన్నింటి చెప్పబడలేదు ఇతరులుగా ఇప్పుడు మనం అంటే మన ఆయన నుంచి మన ఆర్థికత పోగొట్టుకున్నప్పుడు ఇతరులతో పోషం ఆ మనిషికి పేరుండదు అయితే చేరుండదు ఆయన ఉన్నప్పుడే మనం గుర్తించబట్టి ఇతరులు ఉన్నప్పుడు మనం ఒక విధంగా చూస్తే ఈ లోకం ఈ బైబిల్ అంతా అన్నింటికి చెప్పబడలేము రైతుల కొరకు చెప్పబడింది కాబట్టి ఇతరుల లాగా అంటే ఒక ఏమి నేను దేవునికి సంబంధం కాదు అన్నప్పుడు అది ఇతరులకు సంబంధించి అన్నట్టు అంటే దేవుడి నుంచి మనం పెరిగిపోతే ఆయన గిడవ రాదన్నట్టు కాబట్టి వాళ్ళు ఎట్లా ఉంటుందంట ఇతర వాళ్ళ ముద్రపోక ఎప్పుడు నిద్రపోతూ ఉంట అంటే నిద్రపోయిన విద్య ఎప్పుడు సంబంధించిన కాదు వాళ్ళు ఎప్పుడు ఆత్మలో నిలిపిన వాళ్ళు కాదు ఎప్పుడు శరీరం ఉన్నప్పుడు శరీరంలో మత్తులాగ ఉంటారు కాబట్టి వాళ్ళు మత్తులాగా ఉన్నారు కాబట్టి ఆ మత్తులో నుంచి వాళ్ళు విడుదల పొందాలా ఆ మధ్యలో నుంచి వాళ్ళు బయటకు రావాలంటే ఖచ్చితంగా తెలుగులోకి వాక్యం ఆ హృదయంలో పోవాలి ఆయన సత్యము వాళ్ళకి హృదయంలో పోయినప్పుడే వాళ్ళు మేలుకుంటూ ఉంటారు సత్యము మనల్ని స్వతంత్రంగా చేస్తూ ఉంటారు లేకుంటే స్వతంత్రంలో ఖచ్చితంగా బాణిస్తూ ఉన్నట్టు కాబట్టి బాణికత్త ప్రభు తీసుకొచ్చినప్పుడు తిరిగి మళ్ళా బాణిక ఏరిగా పోగలు పోగలరు అంటే ఆయన విరుగులు పోగొట్టుకున్నట్టే కాబట్టి ఆయన విరుగును మనం ధరించుకోవాలా అనే విషయము ఈ కాలంలో ఎందుకంటే ఈ చీకటి కాలంలో వెలుగుతున్నప్పుడే అనేకే ఆ అక్కడ వెలుగు మన ప్రభు కాబట్టి ఆయన వెలుగుదేస్తా ఉంటారు మీ ద్వారా నా ద్వారా మనందరి ద్వారా ప్రణాళిక కానీ మనుషులు అరిపి లేదు కాబట్టి ప్రభు మనకు అది వ్యాఖ్యలు చేసి మనం హెచ్చరించి మన ఎరుపులో చూపించాలని విషయం చెప్తున్నారు ఇద్రపోక వెనుకగా ఉంది మసరము కాక నిండు ఇద్దరు పోవడు రాత్రి వేళ నిద్రపోను మత్తులో ఉండేవాడు రాత్రి వేళ మత్తులో ఉండను మనం పదటి వారిని ఉన్నాము గనక మసరముండక విశ్వాస ప్రేమను కవచము విశ్వాసము ప్రేమ ప్రేమను కవచము అంటే ప్రేమను ఒక కవచాన్ని మనం ధరించుకోవాలంటే విశ్వాసం ఉండాలంట ప్రేమ కవచాను రక్షణ చిరస్నానము రక్షణ నిరీక్షణ చిరస్నానం అంటే ఎన్ని విషయాలు చెప్పిన విశ్వాసం ఉండాలా ప్రేమ కవచం ధరించుకోవాలా రక్షణ నిరీక్షణ చిరస్నానము ధరించుకున్నది అంటే ఎంత ఈ కాలంలో ఇవన్నీ మనకు ఎంతో ముఖ్యమైన ఈ రక్షణ చిరస్నానము నిరీక్షణ కవచము ప్రేమ విశ్వాసము ఇవన్నీ ఇవి ధరించుకోపోతే మన ప్రభు కొరకు మనం ఈ లోకంలో కాబట్టి ఇవన్నీ ఆత్మీయమైన విషయాలు కదా ఇది అన్ని ఆత్మీయంగా మనం వాటిని అర్థం చేసుకున్నప్పుడు సైకి ఆత్మీయంగానే మనం చూపిస్తాం పాత లేన కాలం కూడా అది ఆత్మగానే మనకు అది కనిపిస్తూ ఉంటుంది సో విధంగా అది ప్రకృతి సమ్మె ఉన్నా అది ఆత్మీయంగానే మనం కనిపిస్తూ ఎందుకంటే దేవుని ఆత్మ ఆ రీతిగా ప్రకృతి సంబంధంగా అది తిప్పపడతాయి అది ఆత్మ సంబంధంగా అది ఫలిస్తామని చూస్తాం ఆదా విషయంలో కూడా కాబట్టి ఫస్ట్ మొదట ప్రకృతి సంబంధం ఉంది తర్వాత ఆత్మీయంగా వచ్చింది ఎందుకంటే అది అది ఏ రీతిగా అది ఆత్మ సంబంధంగా మారాలా అది విషయం అది అర్థం ప్రభు ఆ రీతిగానే అది సెకండ్ మన ప్రభు కాబట్టి మనం ఒకవేళ ప్రకృతి సంబంధం మనం తీరిస్తే మనం ఆత్మ సంబంధాలుగా మనం మారాలా మనం ఈ లోకంలో ఎలుగు సంబంధం వల్లే అనే విషయం అది మన ప్రభు మనకు జ్ఞాపకం చేస్తుంది ఎందుకు మనం వెలుగు మనం ఉండాలా అన్నప్పుడు వ్యవహాన్ తువార్త ఒకటి అధ్యాయంలో ఆరో వచ్చ ఎందుకు మన వెలుగు సంబంధాలుగా ఉండాలన్నప్పుడు వ్యవహాన్ తువార్త మొదటి అధ్యాయం ఆరోవచ్యంలో ఒక చాలా ముఖ్యమైన వాక్యం మనం చూస్తుంది దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుషుడు ఉండే చూడండి దేవుని యుద్ధ నుండి పంపబడిన ఒక మనుషుడు ఉండేను అతని పేరు యోహాను అంటే యోహాను ఎక్కడి నుంచి మన ప్రభుత్వ దిని తెచ్చిండు కాదు మనం ఎక్కడి నుంచి యోహాను కూడా ఆయన భక్తుడే ఆయన సేవకుడే ప్రవక్తనే కానీ మన ప్రవక్తలు కాదు కానీ చూడండి ప్రతి ఒక్క బిడ్డ ఆయన ఎదురు తెచ్చిందంట దేవుని ఎప్పుడు తెచ్చింది మనం అందరూ దేవుని పిచ్చినప్పుడు మనం ఎదురు జీవించాలంటే ఖచ్చితంగా ఆయన ఆయన ధరించుకున్న మనము ఆయనలాగనే ఆయన చెప్పిన పని నెరవేర్చే లాగానే మనం ఉండాలి కదా ఈ ఆయన కొరకే మనం ఆయన చేసిన పరిస్థితి మనం నెరవేర్చే వాళ్ళగా లోకంలో కాబట్టి మనంతా మన పదువు వచ్చిన వాళ్ళు అన్నప్పుడు ఏ రీతిగా రుజువు అన్నప్పుడు రెప్పేసి రాసిన పత్రిక మొదట దీర్ఘంగా చదివితే ఆయన దేవుడు ప్రణాళిక ఏ రీతిలో ఉంది మన ఒకప్పుడు మనం ఎక్కడన్నా ఎందుకు రాయబడి వచ్చిన ఈ లోకంలోకి ఆయన ఎందుకు మన పదవి లోపలికి రావచ్చు క్లియర్ గా ఉంది వాటి కాబట్టి దేవుని యొక్క వచ్చిన పంపబడిన ఒక మనుషులు ఉండను అతని పేరు జ్వహం అతని మూలంగా అందరూ విశ్వసించినట్టు అతడు ఆ వెలుగుని బుట్టి ప్రాకరిస్తు సాక్షిగా వచ్చేది తర్వాత అతడు ఆ వెలుగులు ఇవ్వలేదు కానీ ఆ వెలుగుని బుట్టి సాక్షిస్తున్నట్టు అతడు వచ్చేది చూడండి చూడండి ఆ వెలుగుని బుట్టి సాక్షియడానికి మనం లోకంలో సభ తీసుకొచ్చు ఇది చీకటి కాలంలో మనుషులు జీవించిన ఆదావము పాపం అది అది చీకటి కాలంలాగా మారుతుంది చీకటిలాగా అయిపోయింది అంటే అది పాపంలో పడిపోయింది కాబట్టి ఆయన మరణం ద్వారా దాన్ని తిరిగి అది మనకు అనుగ్రించండి కాబట్టి అనుగ్రహించినా గానీ ఎందుకోకుండా దానికి ఇంకా ఇంకా చీకట్లను జీవిస్తాను చీకట్టు ప్రేమిస్తుంది మనుషులు కాబట్టి ఆ చీకటి ఉన్న పట్టుకులు ఆయన వెలుగును ధరించుకొని యుద్ధపతనం ధరించుకొని నిరిచనానికి రక్షణ చిరస్థానం ధరించుకొని ప్రేమైన కవచం ధరించుకున్నప్పుడు ఇక మనం జయించగలం ప్రేమంత కవచం ఉన్నప్పుడు చూడు ప్రేమ ఉన్నప్పుడు చూడ మనుషులు ఎంతగానో మనం దేశిస్తూ ఉంటాం మనల్ని ఎంతగానో ఇంటి కొట్టి మన మన యొక్క క్యారెక్టర్ ని అనేటిగా వాళ్ళు ఏదేదో రకంగా ఉంటారు కానీ ఏది దీక్షించినా గానీ ఆయన ప్రేమను మనం కలిగిన అన్నిటిని సహించిండు అన్నిటిని భరించి కాబట్టి మనం ఆ కవచం ఉన్నప్పుడు కవచం దేనికి ఎవరైనా బాణం లేకపోతే ఆ కవచం ఉంటే అది ఆ బాణం తగలదన్నట్టు కాబట్టి వారు ఎంతగా ఇసుకొచ్చినా గానీ ఆయన ప్రేమ ఉండదు వినగలేదు ఆ ప్రేమ ఒక కవచం లాగనుకుంటది ఎందుకంటే మనుషులు ద్వేషంతో కోపంతో బాగా ఇంకతో ఒకరి జను ఒకరి జనులు తన మధ్య మీరు జ్యోతుల వల్ల వెనగాలని హిమతి రాసి పత్రం తెలుస్తాను కాబట్టి అలాంటి తెలుగు మనం ఉంటున్నప్పుడు మా ఎంత ప్రేమ ఆయన ప్రేమను మనం ఎత్తపడతారు ఆ మనుషులకి ఎందుకంటే కేరికాల ప్రేమ ఉండదు కాబట్టి ఆయన ప్రేమను మనం చూపించేలా ఉన్నప్పుడు ఆయన ప్రేమను మనం ఒక కవచం లాగా భరించకపోతే మనం ఏ రైతులు ప్రభుత్వం చూపించేవాళ్ళం ఆయన వెలుగులు మనం చూపించేవాళ్ళం కాబట్టి ఆయన రాకడం ఎంతో త్వరగా ఉంది కాబట్టి ప్రతి ఆ చూచి వాళ్ళు గ్రహించి వాళ్ళ జీవితాన్ని సంపూర్ణంగా తయారు చేసుకుని ప్రభుత్వం మరి విశేషంగా మనం ఆ నిర్భ నుంచి పంపే ఒక పని కాబట్టి ఆ పని ఆ వెలుగు మనం అనేకులకు మన ప్రభు ఆ వెలుగు కాబట్టి ఆ వెలుగును పొందుకున్న మనము అనేకులు ప్రకటించాల మన వెలుగు కాదు కాబట్టి అక్కడ ఆ విలుగలేదు కానీ ఆ విలుగు సాక్షిస్తుంది కాబట్టి మన జీవితకాలం అంతా అక్కడి నుంచి మనం సాక్షిస్తూ మన అరికి పోతూనే ఉండాలా అని విషయం అక్కడ అయితే ఒక బలమైన ఏంటంటే నాకు ఎప్పుడూ ఒక ఈ నాకే తగులుతూ ఉంటుంది చూడండి ఒక విషయం ఏంటంటే హెదిగారి పత్రికలో పౌరులు ఒక విషయం అక్కడ చెప్తూ కాబట్టి దేవుని మనము ఆయన వెలుగు సంబంధంలో మనము అరికి ప్రకటించాలా రక్షణ చెందిన మనం ఒకప్పుడు విశ్వాస జీవితంలో ఉన్నప్పుడు మనం విశ్వాసంలో జీవితంలో మనం ఎంతగానో తమకు ప్రయాసపడిన ఒకప్పుడు మన సేవ జీవితం ఏ రీతి ఉంది మన ఏ రీతిలో మనం పరిగెత్తాం అనే విషయం ఎప్పుడు అది వాక్యం కాబట్టి ఆ రీతి వల్ల ఈ రోజు ఆ రక్షణ మట్టులాగా ఎందుకు మనుషులు జీవిస్తారు ఒకప్పుడు గంభీరంగానే సేవ చేసిన చేసిన వాళ్ళు ఈ రోజు ఎందుకు మత్తులాగా జీవిస్తారు ఎందుకు వాళ్ళు ఎందుకు ఆ ఆటంకంగా ఒక నిలకడగా లేని జీవితం లాగా జీవిస్తున్న వాళ్ళు ఏమి ఎందుకు అన్నప్పుడు అది పోగొట్టుకున్నారు విషయం అక్కడ చెప్తున్నారు ఇంకా మత్తులు కూడా ఎందుకు నిలవటితోనే జీవితంలో జీవించి శరీరంగా జీవించినప్పుడు అది మన నుంచి దొరికిపోతా ఉంటాయి ఏదో ఒక దేవుడు ఇస్తుంటాడు ఫలించీగా మరి ఎక్కువగా ఫలించినట్లు దానిలోనే పనికిరాన్ని తీసు తీసేస్తాడంట కట్ చేస్తాను కాబట్టి అది ఫలిస్తాను కొంత మంచిగా కొద్దిగా ఉంది కాబట్టి అది బాగా ఫలించాలా ఈ ఫలించలేదు ఇంకా ఫలించాలంటే ఆ పనికిరాన్ని దేవుడు తీసేస్తారంట కాబట్టి అది ఎంతగానో అది వేదనగా ఉంటుంది వాకింగ్ అది మనం ఫలించాలా మనం ఆయనలో నాటుకున్నప్పుడు మనం ఆయన ఫలాలను తీసుకుని రావాలా అనే విషయం వ్యాఖ్యలు కాబట్టి మనం అరిటుకున్నప్పుడు ఇక్కడ చూస్తే ఇది చాలా ఆశ్చర్యకరంగా పత్రిక ఐదవ దయము పదకొండవ తయంలో ప్రభు పౌరు ఈ విషయం వ్యాఖ్యలు చేసింది ఇందులో గురించి చెప్పవలసిన అనేక సంగతులు ఉన్నది కానీ ఇంతకు మందు వాటి విషే పత్రిక ఎందుకు మందులుగా ఉన్న మనుషులు అనేకమైన విషయాలు చెప్పాల్సిన అనేక సంగతులు ఉన్నాయి అందుకని కృషి ప్రభు చెప్తారు నేను మీకు చెప్పాల్సిన సంగతులు ఇంకా చాలా ఉన్నాయి చాలా విషయాలు ఉండడానికి దుఃఖంలో ఉన్నారు నేను చాలా దుఃఖంలో ఉన్నాడు కాబట్టి ఆయన చెప్పిన అన్ని మాటలు ఆయన ఉన్నప్పుడు చాలా బాధగా ఉంది ప్రభు మాతో పాటు ఇప్పుడు ఆయన పరమేకం వెళ్తున్నాడు ఆయన అన్ని చెప్తున్నప్పుడు వాళ్ళు ఎంతగానో అవన్నీ మార్చిపోయి ఆయన ఆయన గురించి ఆలోచిస్తూ ఎంతగానో లేదంటున్నప్పుడు కవులు చెప్తారు నేను ఇంకా ఆయన చెప్పబడిన సంగతులు ఎన్నెన్నో విషయాలు ఉన్నాయి దానికి కాబట్టి పక్షదాతం వచ్చినప్పుడు తరచత్తులు నా వాటిని తీసుకొని మీకు బోధించను జరగబోయే సంగతులన్నీ బోధించని వాటికి క్లియర్గా ఉండడు అంటే ఇంకా జరగబోయే సంగతులు ఇంకా ఏం చెప్పాలనుకుంటూ కవు శిక్షిపోదు కానీ ఆ టైం తో వాళ్ళు చాలా చాలా బాధలు ఉన్నారు కాబట్టి కాబట్టి ఆత్మ రూపకమే ఆ క్షణం వాళ్ళతో ఆ చెప్పే సంగతం ఈ యుగ సమస్యలో దేవుడు మనకి అనేది ఎంతో గొప్ప బండి సమాధి దేవుడు కాబట్టి ఆయన బయలుపరచే టయానికి మనం ఈ రీతిగా మనం జరిగిపోతున్నాం మట్టులాగా ఉన్నామా మనం ఇది ఒకవేళ నేర్చుకోవాలా ఎందుకంటే ఆయన ప్రతి ఒక్కరిని దేవుడు కనికరించే దేవుడు కాబట్టి మనం ఆ రీతి ఉండాలా జీవించాలా ప్రముఖుడు ఉన్నప్పుడు ఈ రీతిగా చెప్పే తెలుడు ఇందుడి గురించి మేము చెప్పవలసిన సంగతులు అనేకము అనేకముడు మీరు విలుత ఒక మందుల నిండిన వాటి విషయాపరస్థాయి ఎందుకంటే వాళ్ళు మసలాగా ఉన్నప్పుడు ఎంత చెప్పినా కానీ వాళ్ళు వినలేసి పడారు ఎందుకంటే ఈ లోకంలో పొట్టుకుని చూడండి ఆ రీతిలో కొట్టుకుని ఏ రీతిగా అది మొదకెత్తగలదు రాతి నీళ్ళ విత్తనం గచ్చకొట్టలు గలు విత్తనం తోపక్కలం లాగే కానీ ఆ నూరంతలో మంచి నీళ్ళ విత్తనం అంటే ఎప్పుడు విత్తనం బాగానే పడుతుంది కాబట్టి దాని విధానాన్ని బట్టి ఆ విత్తనం పరిపక్వం తింటూ ఉంటుంది అది స్వీకరించినప్పుడు అది బహుళ అది స్వీకరించి కొంతకాలానికి ఇచ్చి పెడితే అది విష్మణమైపోతా ఉంటుంది కాబట్టి మనం సంపూర్ణంగా ఆయన వాక్యాన్ని స్వీకరించి మన హృదయంలో అమలు పంచుకున్నప్పుడే అది నూరం పలించాలా అనే విషయం అక్కడ జాక్యుగం అయితే కాలమును బట్టి చూస్తే మీరు బోధకులు బోధకులుగా ఉండవలసిన వారు ఒక కాలం బట్టి చూస్తే గొప్ప బోధకులుగా ఉండాల్సి ఉంది ఈ రోజు కూడా చాలా మంది ఒకప్పుడు మా జీతాలు ఆ రీతిలో మా మా జీతాలు ఆ కాబట్టి ఆ రీతిలో ఉన్నప్పుడు ఆ ఉన్నప్పుడు ఏం జరిగిందన్నప్పుడు నువ్వు అనుకున్నాడు అది వరకు చర్చించుకోవాలా వాక్యం వినాలా రావాలా మళ్ళీ చర్చ ఇవ్వాలా అదే ఉంది కానీ మనం దేవుని వాటిని ప్రకటించాలా ఆయన వాక్యాన్ని దానికి అనేది చెప్పాలనేది ఇప్పుడు కొంత కాలానికి అర్థమైంది కోరిక అర్థం చూడండి ఆ రీతిగా ఇక్కడ చేసినప్పుడు ఒక కాలం బట్టి అంటే ఒక విధంగా ఎన్ని సంస్థలకి మీరు రక్షణ పొంది మనం ఎన్ని సంవత్సరాలపై మన రక్షణ పొంది రక్షణ పొందినప్పటి నుంచి మనం దేవుడి వారికి ప్రకటిస్తున్నామా ఈ రోజుకి మరి ఎంతగా దేవుడి విషయాలు తెలుసుకోవాలా ఎన్ని సంవత్సరాలు అయితే మన దేవుని పౌరులు తన ఎన్నెన్నో విషయాలు మన కొరకు దేవుడు చేసినప్పుడు అవన్నీ మనం పక్కన పెట్టి ఏం నేర్చుకోవాలి అని ఈ వార్త హెచ్చరించినప్పుడు అప్పుడు ఎంతగానో భయం కలిగింది అవును కదా ఎన్నెన్నో ఎన్ని సంవత్సరాలు మన రక్షణ పొంది తన ఎన్ని సంవత్సరాల నుంచి మనం ప్రభు గురించి విశ్వాసం దరితలు కార్యం దర్శనం బాగానే ఉంది ఎందుకంటే అని కనికరించే కానీ అంతవరకే ఆయన జీవితం ఇంకా ఈ ఏం విషయాలు దేవుడు మనతో అనేది అది అన్ని మన కొడుకు రాయపడుతుంది మనకి అనే క్షణానికి నిమిషి ఉందని కొంత కాలానికి అర్థమైంది కానీ ఈ రోజు చాలా మందికి అర్థం కాని స్థితిలో ఇంకా ఎక్కడున్న అక్కడే ఉంటారు ఒక దశలో ఒక మిట్టర్ అడిగేస్తున్నారు వాళ్ళు అక్కడే ఉంటారు కాబట్టి వాళ్ళ గురించి మనం తక్కువగా మాట్లాడుతున్నాం కానీ ఒక్కరు మనం జీవితాలు అడుగుతున్నప్పుడు ఒక్కొక్కటి ఇక్కడ పడుతున్నాము తర్వాత జీవానికి తర్వాత ఆయన సంపూర్ణంగా ఒక దశలో నుంచి ఒక దశలో దించినప్పుడు అది పట్టుకుంటున్నాం ముందుకు వెళ్ళాలని ప్రయాసం అవుతున్నాయి కానీ ఆ నీటిలో చూసినప్పుడు మీరు బోధకులుగా ఉండాల్సిన వాళ్ళు ఒకప్పుడు చూసింది ఎంత మొత్తం సేవకులుగా వచ్చింది కానీ నుంచి ఒక సభ భయపడల్సింది కానీ మేము నాకు ఏమిందక్కడ దేవక్తులలో మొదటి మూల పాతంలో ఒకటి మళ్ళీ బోధించవలసి అంటే దేవక్తుల దేవునివాసలో మొదటి మళ్ళా మీరు చెప్పాల్సి అంటే మొదట నుంచి చివరి మిగతా మర్చిపోయి మళ్ళా వాపసు బ్యాగ్ వచ్చినప్పుడు మళ్ళీ ముందు చెప్తున్నారు అన్నప్పుడు ఎంత కాలం పడుతుంది ముందుకు పోయి వెనక రావడం ఎంత కాలం పడుతుంది ఒకసారి మనం ప్రయాణం చేస్తే ఏదో ఒకటి మర్చిపోతాం మంచి కొద్ది కిలోమీటర్ల దూరం పోతే మళ్ళీ వెనకొస్తూ ఉంటుంది మళ్ళీ వెనకొచ్చి మళ్ళీ ముందుగా ఎంత టైం పడుతుంది ఆ టైం అర్థం చేసుకున్నప్పుడు ఆ టైంలో అది మనం పట్టుకోపోతే మనకి అది తిరిగి రావాలంటే ఎంతో కాలం పడుతుంది అది అది చాలా బయలుదేరూ ఉంటుంది ఎందుకంటే ఆయన బయలుపెట్టే టయానికి మనం రెండుకొతే అది మనకు మనకి మిస్ అయిపోతున్నారు కాబట్టి ఎందుకు జీవితంలో ఎందుకు గోకలాగం లేకపోతే ఆ రోజు ప్రతిక రెండు వేల సంవత్సరాల నుంచి ఈ రోజు వరకు కూడా దేవునికి పొడలు ఆ రీతిని బోధించి ఉంటే వాక్యాన్ని సంపూర్ణ ప్రకటించుంటే ఈ రోజు కొన్ని వంద కోట్ల మంది గొప్ప గొప్ప చాలా మంది అన్ని దేశాల్లో కూడా పెద్ద పెద్ద వాళ్ళు బోధించలేరు కాబట్టి వాళ్ళు అక్కడే ఉన్న బోధించారు ఆ రీతిని తయారు కాబట్టి ఏది స్థితికి మనం చూస్తున్నాం అంటే దేవుని వాక్యము దేవుని ప్రణాళిక ఎంత లోతుగా అంటే ఆయన మనం ఏపాటి వాళ్ళు మరొక దర్శించేపాటి వారు అంత అంత స్పెషల్ ఆధిక మనకి మన ద్వారా రూపాలకి ఇవ్వలేదు కానీ దేవుడు మనకెందుకు వచ్చి ఒక మనిషి కాదే అంత పాపడిస్తాం కానీ మనల్ని ప్రేమించి ఆయన కారానికి ఆయన స్వరూపంలో నిర్మించుకొని ఆయన రూపాల మనం తెచ్చుకొని మనం అది ఎంత గొప్ప దేవుడు కాబట్టి కాబట్టి మనం నేర్చుకోవాలా అనే విషయాన్ని ప్రతి చూసి మనం ఇతను హెచ్చరించకే ప్రభు అది తీసుకుని అన్నప్పుడు వార్త ఇంకొక వార్తలు దృకాసు వార్త ఇరవై ఒకటో అధ్యాయ వార్త ఇరవై అధ్యాయం ఇరవై ఎనిమిది చూడండి ఇది జరగ ఇది జరగని ఆరచినప్పుడు మీరు ధైర్యం తెచ్చుకుని మీరు తల ఎత్తుకున్నాడు ఇవన్నీ జరుగుతాయి ఖచ్చితంగా ఆకర్షించడానికి జరుగుతాయి కాబట్టి ఏం జరుగుతున్నాయి ఏం జరుగుతుంది అన్నప్పుడు అది ఖచ్చితంగా మనం మన ధ్యానించినప్పుడే అది మనం మన ఉద్యమంలో ఉన్నప్పుడు అది మనం స్వీకరించడానికి ప్రకటించగలం కాబట్టి మనం అది మా గాడు మాకు అవసరం తీసుకొని మనం వదిలిపెడితే ఖచ్చితంగా మనం సిక్పడుతుంది కాబట్టి ఆయన తిరిగేసి టైం చికెళ్ళి చూస్తూ ఉంటాం కాబట్టి ఇక్కడ వాటిని చెప్తుంది ఇది జరగని ఆలయం చేసినప్పుడు ఏం జరుగుతున్నప్పుడు ఆయన తీస్తే ఇంకా మనకు ఉంటుంది ఇది జరగ ఆలం చేసినప్పుడు ధైర్యం తెచ్చుకుని తల కాబట్టి ధైర్యం తీసుకుంటుంది సంగతులు జరుగుతాయి కాబట్టి అందుకే ధైర్యం తీసుకున్నాడు కాబట్టి ధైర్యంగా ఉండాలా మనం ఏ విషయంలో భయపడద్దు అని మన ప్రభు ఒక్కసారి మరోసారి జాగ్రత్తలు చేస్తుంది తెచ్చుకొని ఇది చాలా ఇష్టకురుడి అంటే మీరు తలలాగా ప్రభుత్వం పెట్టుకోండి కాబట్టి రెండు వేసాల కల అంటే నువ్వు ఉన్నత స్థితిలోనే ఉన్నావు అనే విషయాన్ని జాగ్రత్తలు చేసుకోండి ఈ తలెత్తుకోండి మీ విడుదల సమీపించే మన విమూర్తి చాలా దగ్గరగా ఉంది అంటే ఆయన రావడం బహు దగ్గరగా ఉంది చాలా దగ్గరగా ఉంది అనే విషయం జాతం కాబట్టి చూడండి చెప్పుడు చూపిస్తుంది అంజిరొక చెప్పుడు అంజిరకు వృక్షము సమస్త వృక్షములను చూడు అన్ని చూడు అది చెదిరించుతా చూసి వసంతకాలం అప్పుడు సమీపమైన మీరంతటా మీరు తెలుసుకున్నారు కదా అటువలే మీరు ఈ సంగతులను జరుగుతా చూసినప్పుడు మీరు దేవుని రాజ్యం సముయుక్తమైన తెలుసుకున్నది అంటే ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఆయన రావడం చాలా దగ్గరగా ఉంది చాలా దగ్గరగా ఉంది చాలా సముఖ్యంగా ఉందని మనం తెలుసుకున్న పది రోజులుగా చాలా మంది తెలుసుకున్నారు ఎందుకు వాళ్ళు ఏ శక్తి ఏం చూస్తున్నారో వాళ్ళు ఇంకా మక్కులుగానే జీవిస్తున్నారు ఇది చాలా బాధకరం అది ఉన్నప్పుడు కానీ మన విశ్వాసంగా ఉన్నప్పటికీ మరీ రక్షించడం మరీ మన సంయుక్తం చాలా దగ్గరగా ఉన్నప్పుడు అది ఎట్లా అంటే ఎట్లా త్యాక్ చేసుకుంటారు మన విశ్వాసం రక్షణ విశ్వాసం రక్షణ మరి మనకు సమీపంలో అంత ముందు రక్షణ లేనట ఇప్పుడు రక్షణ ఉన్నట్ట అంటే పోగొట్టుకుంట ఉన్నట్ట చూడండి ఆ రీతిలో వేరు గిడల తీయటం అనేది కాబట్టి ఇవన్నీ జరుగుతాయి కాబట్టి అది వ్యాప్తం చేస్తున్నావు చూడండి అవన్నీ జరిగే వరకు ఈ తరము గతీపదని ఇంకో నిశ్చయంగా చెప్తున్నాను చూడండి ఒక తరం కాబట్టి ఆ తరంగా మనం ఉండాలా ఎందుకంటే ఇవన్నీ ఒక తరానికి ఒక గుంపు దేవుడు అనే విషయము చేస్తుంది కాబట్టి ఆయన మనకు ఏ రీతిగా ఉండాలన్నప్పుడు ఒక వాక్యం చూసి కౌంటర్ చేస్తాను ఎకరే గంధంలో ఒక వాక్యం మనం చూసినప్పుడు ఎకరే గంధం మూడవ ధ్యాయంలో మన పరిచర్య మన సేవాతం మన ఆత్మీయ చీతం ఏ రీతిగా ప్రభు కొరత ఉండాలనే విషయం అక్కడ చెప్తున్నాడు కాబట్టి ఇక్కడ యహోశివా గురించి చెప్పబడుతుంది కాబట్టి ఈహోశివా వేరు మూషితో పాటు ఈహోశివా వేరు కాబట్టి ఈ యహోశివా మన పై నుంచి నుంచి మనం ఏడాది నుంచి చూడండి ఇక్కడ మనం చూడండి ఇక్కడ సైతాను నేరాల మొక్కలు తీస్తూ ఉంటాం కాబట్టి ఈ నేరాల నుంచి మొక్కలు దేవుడి కళలో మంది నేరం వచ్చినప్పుడు మన జీతం ఏది ఉండాలని కంప్లైంట్ చేస్తుంది కాబట్టి మన వచ్చినా దాన్ని సరి చేసుకోవాలి మన జీతాలు తిరిగి ఆయనతో పాటు మనం ఏ రీతిలో సరి చేసుకోవాలా ఆయనతో పాటు దూత నాలుగో వస్తుంది దూత దగ్గరించిన వారిని తీసి దాన్ని మైల బట్టలు తీసుకుని అధ్యసించి నేను ఈ గోస్తమును పరిహరించి ప్రత్యక్షమైన వస్త్రముతో నేను అలంకరించినానని చెప్పాను కాబట్టి ఆయన పాపములు క్షీణించే దేవుడు ఎప్పుడైతే మనం దాన్ని ఒప్పుకుంటామో ఖచ్చితంగా ఆయన క్షమిస్తాడు మళ్ళా పాపం క్షీణించడం చెప్తాడు అక్కడ కాబట్టి తెల్లని వస్త్రములు ధరించుకోమంటాడు ప్రశ్న వస్త్రం అంతా నేనుకున్నప్పుడు దేవుడు ఇస్తారు చెప్పారు అలంకరిస్తున్నాను తల మీద తెల్లని పాద పెట్టించనీ నేను మహలి వారు అతని తల మీద తెల్లని పాద పెట్టి అలంకరించింది కాబట్టి అలంకరించినట్టు ఆర్టీ అలంకర కాబట్టి దూత దగ్గర నుంచి అప్పుడు యువ దూత యువ చోటి ఆజ్ఞ ఇచ్చింది కాబట్టి టైము దేవుడు అవకాశం ఇచ్చిన దేవుడు ఆయన సరి చేసుకుంటాను తీసుకు ఆర్థం ఇస్తాడు సెకండ్ టైం చూడండి అందుకే మన మనం ఎప్పుడు కూడా మనం మన చూపాలి ఎందుకు వార్తలు మనం సరి ఉంటాం కాబట్టి ఆయన వాటిని దానిపత్తున్నప్పుడు చాలా కఠినం పచ్చుకుంటారు ఉదయం కాబట్టి మనం ఎప్పుడు కూడా కఠిన పచ్చుకోవచ్చు వార్త మన హృదయంలో సరి ఖచ్చితంగా ప్రభు నాకు నాలుగు నుంచి మాట్లాడుతుంటావు క్షణించమైన నా ప్రభు వార్త సరి చేస్తావాళ్ళు క్షమించి కావా అనే ప్రార్థన మన ఉదయం చేసి వస్తాడు వాకి మన ఉదయం వచ్చినప్పుడు అప్పుడు ఆయన క్షమిస్తారు ఆయన క్షమించేరు ఎందుకంటే ఆయన ఆర్థ్యం చురుతా ఉంటే దాన్ని స్వీకరించినప్పుడు మీకు క్షమాపణ మీకు ఆయన కనికరం ఆయన మీకు వ్యాఖ్యలు చేస్తున్నాడు ఆ రికగా కన్నులకు అధిక యుహోవా ప్రవేశ నా మార్గంలోనే నాకు నేను నీకు అప్పగించిన దానిని భద్రంగా గడి చేయలేవల్ల కాబట్టి మనకి ఏం అప్పగించి లేరు మనకి ఏం ప్రారంభించేరు భద్రంగా గైత జాగ్రత్తగా ఆ పరిచయం సంపూర్ణంగా జాగ్రత్తగా గైకోనాల ఒకసారి పోగొట్టుకునే అవకాశం కానీ సెకండ్ టైం ప్రభు మనకు ఇచ్చినప్పుడు దాన్ని మళ్ళా ప్రభుత్వం చేయలేదు కాబట్టి దాన్ని చాలా భద్రంగా ఆయన నేను అప్పచెస్ అంటే మనకు అప్పచెప్పిన ప్రభు మనందరూ ఇస్మాతున్న ప్రభులు అంటున్న ప్రత్యేక బిడ్డలకి భద్రంగా దయకు నీవు నా మందిరం మీద అధికారులు నా ఆవరణములను కాపాడబడదు మందిరం దేవుడు బిడలు ఒక అధికారిగా అంటే ఒక ఒక మెసెంజర్ గా నా ఆవరణం దేవుడు బిడల సమూహంలో కాపాడుకోవాలంటే నిన్నంత చక్కలు అంటే మీ ద్వారా దేవుని దేవుడు అనేక రక్షణ ప్రాణానికి నడిపిస్తాడు అనే విషయం అక్కడ అప్పుడు ఏం జరుగుతుంది ఇక్కడ నిలిచి నిలవబడు వారికి కలిగినట్టు నా తండ్రిని తిరిగి బాధ్యం లేచిస్తున్నాను కాబట్టి అక్కడ ఎంతో మంది పూజలు ఆయన సముఖంలో కాబట్టి నువ్వు ఆ స్థానంలో నుండి ఒక నిలబడాలంటే నువ్వు ఖచ్చితంగా తిరిగి కలిగొనాలా నేను చెప్పిన పని సమూ ముందుకు సాగి తీసుకుని పోవాలా అక్కడ నా తండ్రిని నుంచి బాధ్యం లేపిస్తాను ఆయన ఆయన మందిరంలోకి భూరాజులు ఆయన మహిళలు తీసుకుని ఆయన మందిరంలో పోతుంటే చిన్నగుంటే కాబట్టి అలాంటి సేవకులకు మనం ప్రయాసపడాలా కాబట్టి మనం నేర్చుకోవాలా కాబట్టి అందుకే ఎక్కి పత్రికలో మనం ఒక వ్యాఖ్యలు చేస్తాము ఏం చేస్తామంటే నిద్రిస్తున్న నీవు నేర్కొనము ప్రభుని ప్రకాశిస్తాము ఆయన చూపిస్తున్నావు అని పౌరులకు విషయం జ్ఞాపం చేస్తాము కాబట్టి మనం నేర్కోవాలి క్రైస్తాము కాబట్టి ఆత్మలో మేల్కొని ప్రభుకుడు జీవిస్తూ ఆయన కీతను ఆయన ప్రాగ్రమించిన గైకోల్ని అనేకమీ ప్రకటించాలా మనకి ఏదైతే ప్రభు అప్పిన దాని పత్రికై కొన్ని పరిషుద్ధ మహోన్నతుడ సర్వోన్నతుడ సర్వాధికారి సర్వకృత మీకు వంద నెల స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం జీవం గలదేవాడు నిరంతరం లేఖరేట్గా ఉన్నదేవాళ్ళ ఆశ్చర్య కార్యముల చేయుడము సమీపించిందా తండ్రి మమ్మల్ని విధంగా ఏర్పాటు చేసినందుకు మీకు వంద నాతో మాట మీరు మాట్లాడి వెళ్ళారు ప్రభా ఇలాంటి దినములలో అపాయకరమైన దినముకు తండ్రి ప్రభు నాయన మీరు అక్కడ సమీపించభ ఆయన జ్ఞాపకం చేసినందుకు మీకు వందడానికి తండ్రి యథార్థమైన జీవితము వర్తిగల జీవితము పాపరహితమైన జీవితము జీవించడానికి సాయం చేయండి ప్రభుత్వ ఎప్పుడు తిరిగిన తండ్రి ప్రభావి స్మరణకు తెచ్చుకుని స్వయం భక్తితో వండుకుతూ ఈ ప్రయాణమును కొనసాగించే వారంగా ఉండటం సాయం చేయండి ప్రభావైనా లేని వాటిని ఉన్న వాటిగా పిలుచుకోగలుగుతుంది ఆయన క్షయమైన దాని మీద మేము లక్ష్యం చేస్తూ అక్షయమైన దాని మీద మేము లక్ష్యము చేసే వారముగా ఉండటం సాయం చేయండి అయినా అక్కడ రావాలని కోరుకుంటున్నారు ఇంకా ఎంతో మంది గంట మార్పు చెందామని చెప్తున్నారు ప్రభావ మాకైతే అంత్య దినములలో తండ్రి కృపణ అనుగ్రహించి ఆ మార్పు చెందట చూపిన విధానమును బట్టి మీకు వందనాలు తెలిసియా తండ్రి ప్రభుత్వ ఈ రక్షణను కొనసాగించుకున్నట్టు మాకు శక్తి కావాలి ప్రభావ సహాయం చేయండి తండ్రి ప్రభావాన్ ఆయన ఈ త్వరగా అపవాది క్రియలను లయం చేయటకు శక్తి కావాలి ప్రభావ సహాయం చేయండి ఇప్పుడు మమ్మల్ని అభిషేకించండి సహాయం చేయండి ప్రభావ పరిశుద్ధ ఆత్మతో ప్రభా నాయన ఏ శురధ ఈ దుఃఖంలో ఉన్నదంతా శరీరాశ దంబము రే ఎప్పుడు మా పక్కనే ఉంటుంది ప్రభు వీటిని మీరు జయించడానికి మాకు అధికారములు దయచేయండి అది జ్ఞానమును దయచేయండి ఆయన ఏ ఈ కాడు మోయించుండదు అది చుట్టూ తండ్రి అది పారము లేని మహా ఆనందము సంతోషమైనది ప్రభావ కాబట్టి తండ్రి ప్రభావం మీ కాడు ఎల్లప్పుడూ దించకుంటు అంటే ప్రభావ పోయి వార వల్ల మేము ఉంటుంది ప్రభు నాయన ఈ కృపను బట్టి వందనాలు మాకు కనిపిస్తున్న అవకాశాలను బట్టి మీకు వందనాలు తెల్ అనేక పర్యాయం తండ్రి ప్రభాన్ అయినా తండ్రి ప్రభా చేసిన తప్పులను మాకు చూపిస్తూ తండ్రి ప్రభావ వాటి అందుకు మేము నడవకుండా సాయం చేస్తున్నారు వందనాలు ప్రభావ ఆయన పవిత్రత పరిశుద్ధమైన జీవితాన్ని మాకు అనుగ్రహించండి ప్రభావ ఇంకా నువ్వు తండ్రి ప్రభాన్ అయినా పవిత్రత నుంచి అనుగ్రహించండి సాయం చేయండి ప్రభావ తండ్రి ప్రభా నీతి మందులు కీళ్లు చూడకుండా కొంతమంది కడుక్కోబడుతున్నారు ఆయన నీ చిత్తం ఏ విధంగా ఉందో మాకు తెలియదు బొబ్బా నీ చిత్త ప్రకారముగా తండ్రి ప్రభు ఆయన మీ సంపూర్ణ ప్రణాళిక మా జీవితంలో సహాయం చేయండి తండ్రి ప్రణాళిక మాధ్యత లో మేము జరిగించిన వారం వల్ల మీ సహాయం తండ్రి ఒక నియమన పరలోక పట్టణంలో మీ అందరూ ఆయన మీ ఎదుట మేము సహాయం చేయండి ప్రభు అయినా వందనాడు చేసరాడు ప్రభు ఆయన కొద్ది తెలియదు ప్రభు నాయన యువ తీసుకుంటూ అయినా కాబట్టి నాయన అతి ధైర్యమును విశ్వాసమును చేటను ఆయన మాకు దయచేయదు స్థిరత్వం కలిగి తన ప్రభా కదలబడని పండవల్ని ఉండటం సహాయం చేతుంది ప్రభా నాయన ఈ శ్రద్ధ అంత దినములలో శ్రమలను కష్టాలను సంతోషంగా భరించుచూ ఎదుర్కొంటూ తన ప్రభా జయించుచూ ముందుకు సహాయం చేయదు అయ్యా చూపిస్తున్న కృప మహా అద్భుతం తరలి ఒకప్పుడు తన భయంకరమైన పాపినాయిన నా జీవితంలో మీరు చేసిన అద్భుతము జ్ఞాపకం చేసుకుంటే మీ కృపనే కనిపిస్తుంది ప్రభు అయినా వందనాడు స్తోత్రాన్ని తల్లి జీవన్ గల దివా అయినా కృపను ఆధారం చేసుకుని ఇంకను ముందు కొనసాగేవాడిగా ఉండటం సాగించేది తండ్రి కొబ్బానైనా వందనాడు స్తోత్రాలు చల్లిస్తుంటాం అదే విధంగా తండ్రి ప్రభావ కోవిడ్ బాధితులను గురించి ప్రార్థిస్తుంటాం అయ్యా సంపూర్ణ తండ్రి ప్రభావ స్వచ్ఛత ఇచ్చేది సంపూర్ణ రక్షణ దేవుడు ప్రభావాయిన గొప్ప సాక్షులుగా వారందరు నిలబడితే సాయం చేయదు గొప్ప అద్భుత కార్యములను జరిగిస్తాం తండ్రి వందనాలు చూస్తారు అదే విధంగా ఈ వలత కూడీలు తండ్రి రైతులను బట్టి జ్ఞాపకం పెంచుకుంటున్నాం వారి పట్ల గురి చూపిస్తున్న కృపకాయ వందరి ఆయన అదే విధంగా చిన్న ద్వారా ధరుస్తున్న సేవలు అంతటిని జీవితం ఆశీర్వదించండి ప్రతి కాలేజీ ప్రజలని వారికి మారు మనసును రక్షణను దానికి తనై బాబా అంత దినాలతో ఉండగా తండ్రి అపవాడు చెలరేగుతూ ఉండడు ఆయన వాడు కూడా సింహం వనే వచ్చిన బాబా ఎవరిని నిదోనా అడిగి తనై బాబా ఆయన ఇక్కడ అయ్యా మీరు మాకు ఏమీ అక్కడ లేదు చండీ ప్రభా సహాయం చేయండి అపవాది క్రియ చేయండి సోబా గొప్ప కార్యాలయాన్ని చేస్తున్నట్టు అందరం అయా అండ్ నిన్నటి దినా ఇంకో బ్రదర్ చనిపోయినారు తోబా కోవిడ్ ద్వారా ఆయన చందీప్ ప్రభావ ఆయన కుటుంబానికి జ్ఞాపకం చేసుకుంటున్నాం అదే విధంగా చనిపోయిన అయా పాస్టర్ ఆయన వారి కుటుంబాన్ని కూడా ఓదార్చండి జోసఫ్ కిషోర్ పాస్టర్ వారి కుటుంబాన్ని కూడా ఓదార్చండి మోతి పాస్టర్ వారి కుటుంబాన్ని కూడా ఓదార్చండి సహాయం చేయండి చండీ ప్రభావం అదే విధంగా నాయన ఇక మన వాళ్ళ అమ్మగారికి బట్టి వందరాల్చండి సంపూర్ణ ఆరోగ్యం దండి బలపరచండి దీవించండి కుటుంబానికి ధైర్యము దండి ప్రభా నైనా సర్వే జరిగి ఉంది ప్రభావ సంపూర్ణ ఆరోగ్యం నుంచేయండి స్వయము నైనా మీరు చేసిన ఉపకారం కై వందడాల్ చేసుకుంటున్నారు ఆయా కుటుంబాలను అన్నింటినీ ఆశీర్వదించండి అదేవిధంగా మా దేవుల చూసిన వేలు బట్టి మీకు వందడాల్చండి కుటుంబం పట్ల చూసిన కృపను బట్టి వందరాల్చండి ఉంటాడు ఆ సంగు పాడైపోతుంది ప్రభావ ఆ పాడయ్యే సంగములు కట్టమని పెట్టుకుని చూసినాం తప్పటి మిమ్మల్ని బాధపడుతున్న వారిని హెచ్చరించమని పెట్టుకుని చూసిన ప్రభావం మార్చమని పెట్టుకుని చూసినాం అది కూడా బిడ్డల్ని జాతకం వేసుకుంటూ తాగబోతుంది తిరిగిపోతుంది చుట్టుపోతుంది పొంగి చేస్తున్నారు నా మాత్ర కలిగిన వారు వీటిని మార్చండి ప్రభా అక్కడికి చూపించాడు ప్రభా వారు మీ చేతులు బాణములని అయినా సహాయం చేయండి అదే విధంగా ఈరోజు చూడకుండా చేయకూడని పని చేస్తున్నారు తండ్రి ప్రభా ఒక చేత కార్డు ఇస్తూ మీ గురించి మీటింగ్ ఇస్తూ తండ్రి అంటే ఇంకా రెండో వైపు చూస్తే తండ్రి బలహీనమైన కృప చూపించమని వెనుక చూస్తున్నాం అయ్యా తండ్రి ప్రభా కూడా అయోగ్యుడు అని ప్రభా అం కృప తండ్రి అపారమైనది విస్తారమైనది తండ్రి మీరు చూసినా రెండు వందనాలు చూస్తున్నాం తండ్రి శింద్ర సార్ని బట్టి మీకు వందనాదయ్యా తండ్రి చిత్తవర్తి సారిని బట్టి రవి సారని బట్టి మీకు పలుగురు తమకులో ఉండి ఉండగానే ఆయన మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి భాస్కర్ సార్ని సాయం సార్ని ఎఫరైన్ సార్ని చంపారని తయారు వారి పని పాటల్లో కోరుతూ ఉండండి వారిని బట్టి మీకు వంటకాలు చర్చిస్తుంటున్నాం మరొక్కసారి ఆయన నన్ను తగ్గించుకుంటూ మిమ్మల్ని విచ్చిస్తూ మా రక్షకుడు మా ప్రభుత్వ కుమారుడు ఆయన ఏ చూపు దృష్టి పరుచుకుంటున్నామో మనం ప్రార్థిస్తూ నమ్మకం ఏంటండి పేదల చెల్లించాలండిగా నడిపించిన కృపకాయ మధ్య కాలంలో నాకు కూడా మీరు ఇచ్చినటువంటి ఎక్కువ పాల పంపులకై నీ కొందా చెల్లించుకుంటున్నాం తండ్రి దేవాహ వాక్యం ద్వారా మీరు అనుసరించినటువంటి వ్యతిరేకలకైనా కొందనాడు చెల్లించుకుంటున్నాం తండ్రి అది ఆ మీరు ఇచ్చిన దాన్ని మేము ఏ విధంగా కాపాడుకోవాలనో నమ్మకం ఏంటండి మా యొక్క సురక్షణను విధంగా మేము కొనసాగించగలనో ఆ విషయాల్లో మీరు మాకు బోధిస్తూ ఇచ్చిన కృపకాయని కొందండి నమకం ఏంటండీ కనెక్కు సార్లు కన్నా జీవితంలో తండ్రి వీళ్ళకి ఎన్ని సార్లు సరిపోయిన జీవితం ఓటిని జీవితం తండ్రి నమ్మకం ఏంటి వాళ్ళ సేవ నమ్మకం ఏంటంటే లోక ఆ తండ్రి ఆశలు నమ్మకం ఏంటంటే ఇతర ఇతర జీవితం దేవ నమ్మకం ఏంటండ్రి దేవుని శీలుడుగా నాటి తండ్రి పయ్యా దేవశీలుడైన తండ్రి దేవుని విడిగా తండ్రి జీవించడానికి కుటుంబం జీవించిన తండ్రి మీరు ఇస్తున్నటువంటి సమయం అయ్యా అవకాశం అదే ఆమె చూస్తున్నటువంటి కృపించుకుని సాధిస్తున్నాం దేవతలు అదే క్షమించండి మాత్రం చెల్లించుకుంటున్నాను మన క్షమగా కోటగా నమ్మకం తండ్రి సహాయకుడుగా సహకారం కోటగా నా జీవితం చెల్లించుకుంటున్నాం అయ్యా నేను తండ్రి సభ జరుగుindrical యాహేసి కొనిచినంలో ఉంటున్నాను ఎంత వన్నండి ఈ పరిస్థితు యామర్ భర్గా ఇరుండిడే సంధి అయ్యా కృపతో అద్దబైతే హత్మనానతేనే కొననాతులస్కినాల్ని చెమిని తండ్రి యామర్ ఇండిండి ఎసవలె కాలలు పెట్టుకుంటాను మీకు కోరుకో ప్లాంట్ అయ్యా ఈ దికుడా తండ్రి చేయుకు దేవునిలో సేయికోలే ఆసని సమందలే ఇదుం చెమస్తనన తండ్రి చెగా ఆరక్షణకారులు ఆ యొక్క విడుదల కన్ను చెల్ ఆమె గట్టిగా పెట్టుకుని ఉంటారు సాధిస్తున్నాం తండ్రి చెల్లించిన కొన్నినాలు వారి వారి జీవితంలో కలిగినటువంటి ఉద్దేశాలు అలా ఆ యొక్క ప్రణాళికలకి కొన్ని తండ్రి ప్రతి కుటుంబంలోనూ ప్రతి జంలోనూ తండ్రి వచ్చినటువంటి అనేది ఉండగా ఉద్దేశం కళ ఎంత అయ్యా ప్రేమింటే ఏ క్రమంలోని కాదాలు కట్టుకుంటున్నాను ఎక్కడికొని కోరుకుంటున్నాను అంటే దేవుడు సహాయం చేయండి అయ్యా అక్కడ గురించి అంటే నమ్మకం ఏంటి దేవుడు ప్రేమి క్రమంలోని కాదాలు పట్టుకుంటున్నా కాస్త పట్టుకుంటున్నాం వారి కుటుంబాలను కాస్త పట్టుకుంటున్నాను అయ్యా నమ్మకం ఏంటంటే ఈ గాడి మీద ఈ శక్తుల మీద వికారం కలిగిన దేవుడిని జ్ఞాపకం చేసుకోవటానికి అయ్యా నమ్మకం ఏంటంటే మీరు పెరగటానికి సహాయం చేయండి ఇలా తండ్రి కొద్ది పదం కలిగి ఉండగా అయ్యా కృతలను కూర్చుని కాగిస్తున్నారు ప్రేమ కృపను కోరుకుంటున్నా అయ్యా నమ్మకం దేవుడు ప్రేమ కలిపి దాడు తండ్రి దర్శించండి కృపను చేస్తుంది మరణ శైలిలో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం ఆఖరి చర్యల్లో ఆఖరిలో ఉన్నటువంటి వారిని అయ్యాన్ని లోపల జరిగింది ఎవరు నెస్కోవటం నాకు ఇష్టం లేదని వారికి ప్రముఖ ప్రేమి కలిగిన రాజా మమ్మలిగిన తండ్రి కోరుకుంటున్నాం నమ్మకమైన తండ్రి మీ యొక్క ఆరోగ్య మంది ఈ యొక్క క్లిష్ట పరిస్థితుల ద్వారా తండ్రి అయ్యా నమ్మకం అయిన తండ్రి ఉత్పన్నమైనటువంటి యొక్క పరిస్థితుల ద్వారా తండ్రి అయ్యా అనేక కోట్ల మంది తమ జీవనోపాధులు కోల్పోయి ఉండగా అనేక లక్షల మంది అనేక కోట్ల మంది తండ్రి ప్రజలు తమ వ్యాపారంలో తమ చిరు వ్యాపారాలను కోడిపోయిండగా అయ్యా నమ్మకం ఏంటంటే ఇప్పుడేం కట్టింది అయ్యా పారిశ్రామిక కార్మికులు పారిశ్రామిక కూలీలు అయ్యా వ్యవసాయ కూలీలు నీ పాత్రున్నా కృప్రాను గ్రహించండి తండ్రి అయ్యా నమ్మకం ఏంటంటే నీ పాదాలు కట్టుకుంటున్నావు నీ కుటుంబం కోరుకుంటున్నాను తండ్రి అయ్యా వారి కుటుంబాలను పోషించుకోలే ఉండగా సహాయం చేయమని నీ పాదాలు పట్టుకుంటున్నాం తండ్రి నీకు సమయం తండ్రి వరదలేదు వివిధ ద్వారా తండ్రి అయితే తప్పకున్న సమస్యలు కోల్పోయి తండ్రి నానాథలు గడుపు లేని వారికి తయారైనారు అష్ వారిని కాసిన గ్రేజ్ పట్టుకుంటున్నాం దేవ సహాయం చేయండి తండ్రి నమ్మకమైన దేవ మారుమూల గ్రామాల్లోనూ మారుమూల గిరిజన ప్రాంతాల్లోనూ ఉన్నటువంటి నమ్మకమైన దేవా దేవ నమ్మకం అయిన తండ్రి బహువీద కుటుంబాలను కాసిన గ్రేజ్ వాడల్లో ఉన్నటువంటి బహువేద కుటుంబాలను కాసిన రేసి కొట్టుకుంటున్నాం దేవా నమ్మకం అయిన తండ్రి అయ్యా మీరు పోషణ పోషణాధారమయ్యండుగా అయ్యా వారిని జ్ఞాపకం పెంచుకోండి కప్పు గురించి ఎక్కువ గురించి దేవ తీవరాలు గురించి నమకైందేవా మంచం దీర్ఘకాలిక వ్యాధులతో మంచం పెట్టినటువంటి వారి గురించి నమ్మకమైనవా హృతుల గురించి నమకమైన తనకి స్త్రీలు తిన గురించి నమ్మకైందేవా అనాథమే పిక్ వారి గురించి అయ్యా నమ్మకం ఏంటంటే శమల సంస్థల ద్వారా వెళ్తున్నటువంటి వారిని పండ్లకాలలో ఉన్నటువంటి వారిని ఉపాధ్యాయు పట్టుకుంటున్నాం ఆదరించండి కృపణను గురించండి తండ్రి అయ్యా మీరు మాత్రమే సహాయం చేసుకుంటారు తండ్రి కావచ్చు ఉపాధ్యాయులతో పట్టుకుంటుండగా జ్ఞాపకం చేసుకోమని కృపణను గురించి తండ్రి బర్మించేవా మాకు చెప్పినటువంటి కృపను వారి పక్షాన్ని కోరుతుండగా సహాయం చేయండి అయాధాలు చేసుకోమని అయాధను గురించడానికి ఆదరిస్తున్నాం తండ్రి నమ్మకం ఏంటేవా చుట్టూ అనేక మంది ఎవరి జీవితాల్లో తండ్రి నమ్మకమైనవా ప్రేమల తండ్రి అనేక రకాలైనటువంటి శోధనలతోనూ కుటుంబ పరమైన ఆర్థిక పరమైన మానసిక పరమైన ఇతర పరాలైనటువంటి నమ్మకమైన అనేక శోధనలతో వారి మీ నాశనం వైపు ఆత్మహత్యల వైపు ప్రేరేపిస్తుండగా పాదాలు తండ్రి ఏమన్నా మీకు ఆశని విలేదు కొట్టుకుంటున్నాం కుటుంబాన్ని గురించి తండ్రి అవి ఆసక్తిలో కలిగినటువంటి ఉద్దేశాలు కాదేవా మీ ఉద్దేశాలు మీ ప్రణానికి జీవితంలో నెరవేర్లాగా వీళ్ళందరినీ ప్రార్థన రేపు కొట్టుకుంటున్నాను తండ్రి నాకు ఆత్మను మీ ప్రార్థన రేపు పెట్టుకుంటుండగా జ్ఞాపకం తీసుకోండి ఎక్కువను క్రమించండి ప్రార్థిస్తున్నావు తండ్రి నీకు ఎత్తు చూస్తున్నా నీకప్పుడు తండ్రి అలా ఎంత నమ్మకం ఎంతే గొప్ప కొంత అయినప్పుడు తండ్రి అయ్యా పెద్దల తండ్రి కఠినమైన ప్రాంతాల్లో కఠినమైన ప్రభుత్వాలు ప్రజల తండ్రి నమ్మకం ఏంటే వా నామం కొడుకు నిలబడినటువంటి సంఘాలు యొక్క విశ్వాస కుటుంబాలను వారు వెళ్తున్నటువంటి నమ్మకం తండ్రి ఆ యొక్క రెండు తండ్రి అవమానం ఎంత్రి ఆశ్రమకమైన కృప్రాను కలి వారించండి అయ్య వారి యొక్క పెట్టుకుంటుండగా సహాయం చేయండి రెంగుల కంట్రీ రాజా స్థానంలో తండ్రి వివిధ ప్రాంతాల్లో వివిధ మాధ్యమాల ద్వారా పడుతున్న వాద్యం తలంచడానికి తండ్రి నమ్మకం అయిన దేవ మేము తిరగటానికి ఆత్మకార్యం జరగటానికి అనేకలను చేయటానికి మనకు గ్రహించండి సతాను అమెతారు శక్తులను స్నాములు బంధిస్తున్నాం నమ్మకమైన దేవ మేము తండ్రి చర్చ సంఘాలలో తండ్రి బోధిస్తున్నటువంటి పాస్టర్స్ క్రైస్తవ నాయకులు క్రైస్తవ తండ్రి అయ్యా సత్యవాత బోధించుకు అయ్యా తమ సంఘాలను తమ సంగతి సభ్యులను తండ్రి అక్కడి తండ్రి మీ అద్దూ దేవ నిలిచేవారుగా ఉండటానికి అయ్యా అది అతి బోధను అతి సత్య బోధను వారి బోధించడానికి కృపణాలు గ్రహించమని అయ్యా నమ్మకమైన తండ్రి మా సంఘాల్లో తండ్రి విడుగు దూట ఉన్నటువంటి శత్రువులను దూడపరచడానికి ప్రార్థిస్తున్నాం కలిగి ఉంటారు అయ్యా నమ్మకలిగిన తండ్రి మీ పాదాల స్తోత్రాలు మీ పదాలు పదనాలు నమ్మకమైన తండ్రి దేవ నా యొక్క దేశం గురించి దేశ రక్షణ గురించి వారికి చూస్తున్నాం నమ్మకమైన అధికారుల నాయకుల్ని లేవా ప్రేమి తండ్రి యొక్క సంఘాలు ఈ యొక్క సమస్యలను మేము ప్రాధాన్యత మీకు వ్యతిరేకంగా ఏ శక్తి ఉన్నా కూడా తండ్రి ఆ యొక్క వాక్య అధికారం కిందకి మీ యొక్క ఆత్మ అధికారం కింద తీసుకుంటే సహాయం చేయండి తండ్రి నమ్మకం ఏదో సంఘాలకి క్రైతువులకి లేవా నమ్మకమైన తండ్రి వ్యతిరేకంగా ఉన్నటువంటి ఈ యొక్క ప్రతి లేవ ప్రేమి సంఘాలని తండ్రి అయ్యా సమస్యలని మనుషుల్ని అధికారుల తండ్రి నమ్మకం ఏదో జ్ఞాపకం తీసుకోండి మనం కలించండి అయ్యా వారి జీవితంలో గొప్ప కార్యం చేయండి మేము వారికి తిరుగుతానికి సహాయం చేయండి నమ్మకం దేవ కైంగులు రాజా ఏకరితంగా ఏ కూడా వారి దాన్ని వారికి గృహాని కలిగించండి రాజా ఈ మేము ద్వారా జరుగుతున్న తర్చుంది గమనాలు మా జీవితాల్లో కూడా తండ్రి ద్వారాలు తిరగకూడలాగా అయ్యా మేము కూడా పని కలిగి ఉండే వారంగా సహాయం చేయమని మేము వైపు నమ్మకం ఏంటేవా ప్రింగులు తండ్రి ఎంతవరకు మీరు అనుగ్రహించిన ప్రతి కలి గా మీ కొందనాలు చెల్లించుకుంటూ లేవా నమ్మకమైన తండ్రి మీరు మా ప్రార్థనకి జవాబిస్తూ వచ్చినటువంటి ప్రార్థనకి ఏమీ చేసినటువంటి ఆశ్చర్య కార్యాలకే మీ మీకు మంచితనానికి ఏమీ తండ్రి నమ్మకమైనవా ఎంతమందితో ప్రార్ధనా ప్రార్థన అవసరం కోరిన తండ్రి వీళ్ళని బట్టి తండ్రి ప్రింగుల తండ్రి అయ్యా అయ్యాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా కొత్త గొప్పదేవ సర్వశక్తి సంపూర్ణ మహాదేవ మైమస్ పరిశుభ్ర తండ్రి స్వత్రమైన గొప్పదేవ గడిచిన కాలంలో మమ్మల్ని అందరినీ ప్రభావ సురక్షితంగా కాపాడి పెను పెట్టుకున్నా దివరాత్రికి మమ్మల్ని కాకి కాపాడ దేవ శుభమయ్యానికి వందని సుప్రభ అయినాభిని ఎంతో మంది చూడలేకపోయినారు క్వయన సజీలో పెనుపెట్టుకున్నారు నాయన గణపతి మీకు గణత మహిమ ప్రభావంలో మహాతేజస్సు మహా ఈశ్వరుడు మీకే కలుగుతున్నారు దీవానికి వందాలిప్రభనా జీవించాలా ప్రతి దక్షిలో ప్రభావ మహిమకరంగా జీవించాల ప్రభావాయినా మా పింకు మా ఎయిర్పోర్ట్స్ వడికి ఆదర్శపడాల ప్రభావా ఈ చివరి కాలం ఉంటుంది ప్రభావ మీ రాక బహు సన్నిహితం ఉంది ప్రభా అయినా మీ రాక సంబంధించిన పత్తి చూసిన ప్రభావి మా కాలంలో నెరవేరుతున్నది మీరు చూడగలుగుతున్నా కేవలం అది మీకు ఇంటి ప్రభావ అది చూసిన ప్రభావం మీకు అన్నాడు ప్రభావ చూసినా మేము మా జీతాలు పనిచేస్తున్న ప్రభావ అనేక మీకు ప్రభావిత ఓ ప్రభావ అనేక మీరు చెంతకు నడిపించాలన్నా అందుకోసం ప్రభావ ఇవ్వడం మనం తీసుకొచ్చిన ప్రభావ ఆ పని మీరు సంపూర్ణంగా ముగించే ప్రభావితం నాకు దినం ప్రభానికి బింకొరకు ఎదుర్చుకోవాలా మరి వికేషన్లో ప్రభావం జీవితాన్ని తయారు చేయడం ప్రభావా మళ్ళీ మీరు ఎంతగానో నూర్చుకున్న ధాన్యంలో మేము మార్చుకున్న ప్రభావన మీ కళ్ళలోనే ఉండాల ప్రభావ అనేక మూడు కళ్ళు మీరు తీసుకుని రావాల ప్రభావా దేవన ప్రభానికి వండాలే ప్రేమతోని ప్రభావిర్ సంపూర్ణంగా ఉపదేశించిన పక్కన మీ వాక్యను ప్రకటించి కందులు ప్రభావ ప్రేమలకు నడిపించడానికి సహాయపడిన ప్రభావ అలాంటి నూతన మీద అభిషేకం మాకు అందరికి కనిపించిన నా దేవన ప్రభానికి వండాలి ప్రతి క్షణం ప్రభావ మేము ఎందుకు భయంతో భక్తుతో మీరు జీవించాలా ప్రభావ నా దేవుని మీరే సాయపడమైన ప్రాధంట్ బలగించడానికి చూపించిన ప్రభావం లు విచ్చిపెట్టాల ప్రభు మీకు కనిగిరం పొందాలి జీవితానైనా ప్రభావండి చేయాల ప్రభావ ఆయన అలాంటి జీవితాలు మమ్మల్ని మార్చడం సాధిష్టమైన అదే మీ చేతుల ఉన్న ప్రభావ ప్రబాళన్ని విటిష్టమైన పాత్రించండి మరియు ప్రతి ఘనమైన పాత్ర ఉండాలి ప్రభావ ఆయన మీరు వాడుకున్న అర్హమైన పాత్ర ఉండాలా ప్రభావా రితుల ప్రభావం సాధించడం సాధిష్టమైన కృపికమైన మీరు నడిపించడం ప్రాధిష్టమైన అదే వాళ్ళ ఇతర ప్రబల కండి ప్రభావిత వైరస్మైన తి గలైనా మీరు పొందిన గాయంలో చూపే ప్రభావ ఆయన ఎందుకు ఈ లోకంలో ప్రభావ మనుషులు ఎంతగానో ప్రభు ప్రయత్పడుతున్నారు దేవేదే ఆధారపడుతున్నాను ప్రభావం ఎక్కడ ఆధారపడి కానీ ఎక్కడ పోయినా కానీ ప్రభు స్వచ్ఛత కేవలం మీరు రావాల ప్రభావ ఎందుకంటే స్వచ్ఛపరిచి దేవుడు మీరు ప్రభావం పొందాలైన ప్రతి అలాంటి విశ్వాసంతో ప్రభావం ఎప్పుడు కనిపించాలని సాయపడండి అదే డాక్టర్స్ బంధిస్తూ పురుగు కానీ స్వచ్ఛత మీరు రావాల ప్రాబా ఆయన ఎందుకు మీరే స్వచ్ఛపరిచే దేవుడు ప్రభావిత పొందాలైనా గొప్ప దైవాన్ని తెచ్చుకోతున్న ప్రతి గిడలని పట్టపరిచిన తర్వా ఒక వైరస్ గట్టించిన తర్వా ఒక మరణ శక్తిని తగ్గించిన తర్వా తగ్గించలేదు నీకు వందలు ఇస్తున్న ఎంతో గొప్ప దేవుడు అత్యంత దీర్ఘ శాంతం గల గొప్ప దేవుడు విషయానికి వంద గిడలపై హాస్పిటల్స్ లో కావా ఐటీ వార్డుస్ లో ఎమర్జెన్సీ వార్డులు ఎంతో మంది ఉన్నా తెలుసుకోవా ఆయన పొత్తులాడుతున్నాడయా గొప్ప దేవాలని దృష్టించిన ఆయన నా ప్రభుత్వ గిడలైనా మీరు ఆకర్షించుకోవచ్చు ప్రతి ఒక్క బిడ నటిపోతున్నాయి స్వాహం ఆత్మ కూడా నటించడం ప్రతి ఒక్కరితో మరణించి ప్రతి ఒక్కరితో మీ రక్తం కాచారేనా కాబట్టి ప్రతి ఒక్క బిడ ప్రభావం రక్తం తిరిగి రావాలా నేను రక్షణ ప్రణాళికలో రావాలా ఆ సెలువు దగ్గర రావాలా పన్నెండు స్వీకరించాలన్నా ప్రతి బిడ మీద ఆకర్షించుకున్న తవా ఎందుకంటే వాటికి తవాలు పెట్టిన ప్రతి ఒక్కరి ఆకర్షించుకుంటాను వాటి నుంచి ఎవంతుల ప్రతి ఒక్క బిడతో చురాల ప్రభావం చూసి కళ్ళు వెయించండి ఒక ప్రభావం ఎక్కువ చూసి బాధ్యత వహించిన సాధ్యం అయినా ఆ డాక్టర్ కూడా ప్రభుత్వ కోత కదలించాలా ప్రివలెంతారు డాక్టర్ పనిచేస్తున్నారు నర్సులు పనిచేస్తున్నారు పనిచేస్తున్నారు వాళ్ళు ధైర్యంగా కావాలంటే బిడ్డలకు చేతులు ఇవ్వాలని వాత్యం చెప్పాలని ఆదరించీ పట్ల నడిపించాలా ఆ రీతిలో ప్రతి ఒక్కరు మీరు ఆకర్షించుకుని భయం తొలగించిన సాధ్యం భయంతో దిగుతున్న మనుషులైన భయాన్ని పుట్టి వేడుక ఆయన ఏది జరగలేదు కావా అది ఆ వాత్యమే జ్ఞాపం చేస్తున్నప్పుడు ఎక్కువ భయపడము ఎందుకంటే నేను చేసేది మా పని వాళ్ళకి మీ పని ప్రభావ ఆయన మీకు అనలు అయినా మీకు ఇప్పుడు నెరవేర్చేవల్లాగా ఉండాలి ప్రభావ నా దేవు నా ప్రభావ ప్రతి దక్షులు మీ మహిమలాగా ఉండాలి ప్రభావ దీపాన్ని మా తిరిగి మీరు సమర్పించడానికి సాయపడమని సాధిస్తాం ఆ వైరస్ కుటుంబాలు ఆదరించాలని మీ కనికే చూపించి ఆ కుటుంబాలు కూడా రక్షించుకోవడానికి సాధిష్టమైన ఆయన అలాంటి కుటుంబాలు కూడా వెళ్ళి చూస్తున్నారు మనుషులైన కనిక నుంచి ఆ బిల్లు స్వచ్ఛపరించమని సాధిష్టమైన నాది అలాంటి బిల్లు కూడా వెళ్ళి వాళ్ళతో చెప్పాలి అన్నది గొప్ప ఆయన ఇసుక మీరే నడిపించుకో సాధిస్తున్న అదేమైనా ప్రభుత్వా ఇంట్లో ప్రభావైనా ఇసుక ఏవనత్తుల నుంచి కూడా సాధిస్తున్న ఏమోత్తుల అధికారంగా పాపం ప్రభావం పట్టండి కనిపిస్తున్నాము పత్తి బిడ్డ మీరు ఆట తీసుకున్న ప్రోభ అంతా స్థాయికి రావాలను అంతకాలు విడుదల పొందాలి ఇక శక్తి మీరు కాల్చిస్తామన్నా పచ్చ బిడ్డ మీరు ఆట తీసుకుని అభిషేక ఇక్కడ గొప్ప సేవలుగా మీరు తయారు చేయండి అక్కడ టెక్నాలజీ ప్రభావ మీరు భయం అంటే ప్రభావ అక్కడ వాడుకోగానే మీరు ఛాయపడండి ఎంతగా జ్ఞానం తీసుకుంటే పొందాలి ప్రభావం అక్కడ మాలో ఏం జరుపుతాము మేము ఈ రోజున్నా శరీరం కాబట్టి నేను మయం పచ్చేవాళ్ళగా ఉంటాను ప్రభావ ప్రతి జ్ఞానం ప్రభుత్వం ప్రభావం కాబట్టి అటు మీకు మైలా మార్చుకోవాలీతాలలో ప్రభావ అనేది జీతాలలో అనేక ఇష్టమైన అనుకరించండి మంచి ఉద్యోగాలు అనుకరించాలి ఎంతమంది ఉద్యోగాలు ఉద్యోగాలు కంపెనీ నడుస్తున్నాయి కాబట్టి రావాలి ఎట్లా కంపెనీ సహాయపడని ప్రభావం మా దేశం మన మీరు మార్చుకునే ఆయన మా దేశంలో గొప్ప గొప్ప సేవితం లేవాల ప్రభావ అనేక దేశాలు ఇప్పుడు కొత్త సకలించాలా గొప్ప మరి విశేషంగా ప్రభావ ప్రతి సంఘానికి ప్రభావ ఆయన ఎక్కువ నడిపించిన ప్రాధికారం ప్రతి సంఘం ప్రభావితి గంభీరంగా చివరి కాలంలో సేవ చేయాలా అలాగే గంటల వాసులు ఆయన ఎత్తుతో అడవరి వర్షం తర్వా ఆయన ఎత్తుతో కదిలికి వన్నాలు ఇస్తాడు గొప్ప ఉద్యోగులు రావాలంటే ఆత్మీయంగా అర్థం చేసుకుంటాం తర్వా ఆయన ప్రతి సంఘం ప్రభా ఆయన ఉద్యోగం సేవ చేయాలని ఆంధ్ర వేసుకులు రావాల ఇంటికి సత్తు ధైర్యంగా తగలించాలా పోటీ ఏ రకంగా ప్రార్థిస్తానైనా నా దగ్గర వణాలు ఇచ్చే ప్రభావాన్ని ప్రభావం వాటిని మనమైన వాడుకోవాలని సహకారం తప్ప నా దగ్గర కుటుంబాన్ని ఆశ్రదించవంత అదిష్టమికవాల్సిన అక్కడ తీర్చిన ప్రభావం చేయవా పసు అమ్మ లేచి మంచి ఆర్గ్యం ఆపరేషన్ రిటర్న్ చేయడానికి ఆర్గ్యం చేయం ఒక ప్రభావం విశ్వాసంలో నడిపించిన భయం కలిగించి బలపరచండి ఇంకా ప్రభావం కూడా జీవించి మీకు గొప్ప సాక్షి నెరవేర్చుకోవంత అదిష్టమైన నా కుటుంబంతో అన్న కుటుంబంతో నా దేశం ఒకేదైతే చక్కవతి వేరు కుటుంబం ప్రతి ఒక్కరు ప్రభుత్వం వేరు కుటుంబం ప్రభావ అందరి కుటుంబం మీద ఇంకా ఆత్మంగా ఎదుగులాగా మీరు సాయపడే వారికి ఒక మంచి ఆరు వందలు ఇంకా మీ జ్ఞానంలో ప్రావా ఇంకా అన్ని కొన్ని బయటపొచ్చు కవా మైన శీకరణ అంతకార శక్తిని కల్పించిన ప్రతి పెట్టాలి కల్పించిన పన్నెండు వీలు కల్పించిన కనిపిస్తున్న పాటల్లో ఆకలిస్తున్నారు నాకేమో పత్తి కంచిన ప్రభావాత ఇప్పుడు ఎంతో మంది చురేస్తున్న ప్రభు కొద్ది ఒక వైద్యులు మనం కాపాడినప్పుడు చెల్లి మొదలుస్తున్న ప్రభుత్వం పొందాలి కవ్వించుకున్న ప్రభుత్వం మీ వల్ల కలిగిన ప్రభావం పది గెల ప్రభావ మీకు కాపుదలు మా కనుక నుంచి పొందాలి కవా అయినా ఇసుకోవడం మాకేమే పని ముంచుకోని ప్రభుత్వానికి సహాయపడండి నాకేమైనా కుటుంబాలి ఆక్రదించండి కొంత మీరు కంటిన్యూస్ కాటి కాపాడమే ప్రార్థిస్తున్నారా సిద్ధపడాలా సిద్ధపరచాలా పట్టి సిద్ధపరచుకోవాలి తర్వాత ఆయన to take the probability location calendar determinant is <laughs> not to be done so that I can make a good presentation and questions to be asked to the committee to start the discussion and to get the feedback from the committee and to get the opinion of the committee దాన్ని బట్టి మీరు తెలుసుకునే తర్వాత amazing amazing